చివరిగా మనం వాక్యాన్ని గణించబోతున్నాం లాస్ట్ది మీరు వచ్చి మీరందరూ కూడా తయారు కావాలా మేమే చెప్తే ఎట్లా మీరు కూడా చెప్పడం నేర్చుకోవాలి కదా కాబట్టి వచ్చేసరికి అన్నా చెప్పాలా కూడా చెప్తున్నాడు మళ్ళీ మీరు కూడా చెప్పాలేనా నువ్వు కూడా నెక్స్ట్ చదువు రావాలి అవసరం లేదు ఒక సిస్టర్ కి చదువు రావద్దు కానీ చర్చలు స్టార్ట్ చేసింది ఆమె కూడా అట్లనే అనుకుని కట్టకపోయారు మెదక్ లో ఆ తృ సిస్టర్ ఆమెకు చదువు రాదు కానీ పట్టుదలతో నలభై రోజులు బైబుల్ తెలుగు నేర్చుకుంది ఫస్ట్ ఆ ఆయలు చిన్న బాలశిక్ష పెద్ద బాల శిక్ష అంటారు చూసినరా ఆ పుస్తకాలు చదివి తెలుగు నేర్చుకుంది తెలుగు నేర్చుకుని బైబిల్ చదువు నేర్చుకుని ఆమె సేవ చేస్తుంది ఒకసారి వాళ్ళ ఊరికి పిలిస్తే నేను పోయినా పొద్దున పోతే రాత్రి ఒంటి గంటకి రీచ్ అయినా ఊరికి అంత భయంకరమైన స్థలం అది పబ్లిక్ మీటింగ్ పెట్టింది పిలిచింది అక్కడ కరెంట్ తీసుకుడేసారు పబ్లిక్ మీటింగ్ ఏడు గంటలకు స్టార్ట్ కావాలి కరెంటు తీసేసారు కరెంట్ తీస్తే చిమ్మ చీకటి ఊర్లల్లా ఈ పరిస్థితి ఎప్పుడు వేసారు తెలుసా కరెంటు పొద్దున వంటి కంటే కరెంటు వేసినారు ఇక అప్పుడు స్టార్ట్ చేసినాం వర్షి అప్పుడు స్టార్ట్ చేసినాం పబ్లిక్ మీటింగ్ మనం వదుతామా వదలం కాబట్టి మనం కూడా ఆ సిస్టమ్ లాగా చెయ్యొచ్చు చదువుకున్నోళ్ళు చేస్తలేస్ట్ నీకు ఒక విషయం చెప్పాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు కూడా దేవుని సేవ చేస్తలేరు వాళ్ళు చదువుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు అవి దేనికి పనికిరావు ఆ చదువులు దేనికి పనికిరావు ఆ సర్టిఫికేట్లు దేనికి పనికిరావు చనిపోయినాక వాటిని చెతకుండా పడడానికి కూడా పనికిరావు ఈ లోకపు చదువులు ఈ లోకపు చదువులు జీవన పోదికొనికే పనికి ఇంకా దేనికి పనికిరావు అని ఈ చదువు నిత్య జీవం వరకు నిత్య జీవంలో అడుగు పెట్టేంత వరకు పనికొస్తాయి కాబట్టి మనం అనవడానికి వీల్లేదు నాకు చదువురాదని నాకు ఒకరికి రాకుండా చదువు ఒకప్పుడు మళ్ళీ చదువుకోవడం నేర్చుకున్నాము అందరం వాక్యం చెప్తున్నాం కదా అప్పుడు తెలుగు రాదు తెలుగులో చెప్తున్నామే లేదా వాక్యం నేను అనే అది తృప్తిపరిచే దేవుడు మనం ఎప్పుడు కూడా సమర్థించుకోవచ్చు నాకు ఇది రాదే నాకు అది రాదే కాబట్టి దేవునికి తెలుసు కదా నేను చెప్పకున్నా దేవుడు నన్ను కాపాడతాడు కదా అని మనం సమర్థించుకుంటా అంటాం కానీ మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం అనేది కదా ఇంతగా బ్రదర్ చెప్పే వాక్యం ఆయన నుంచి ఎన్నెన్నో కోరుకుంటాము అనేసి ప్రసాద్ చెప్తున్నాడు ఏమేమో అడుగుతున్నాం కానీ అన్ని వృధా అంత వృధా అంత వ్యర్థము ఎంత వ్యర్థమని చెప్తున్నాడు వాక్యంలో ఆస్తులు సంపాదించుకోవడం వ్యర్థము ఎంత సంపాదించడం తృప్తి ఉండదు ఈ లోకస్తులకి దాని మీద కండ్లు ఉంటాయి నువ్వు ఎక్కువ సంపాదించుకుంటే వాడు శత్రులు కూడా ఎక్కువ అవుతారు ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు వాక్యాలు విన్నాం మనం కదా కాబట్టి తపన అంటూ ఉండాలా దేవుడి నుంచి అధికంగా సంపాదించుకోవాలన్నప్పుడు ఆయన కొరకు అధికంగా కూడా మనం చెయ్యాలా చెయ్యాలా లేదా నాకు అది కావాలా నాకు ఇది కావాలా నాకు అది కావాలా ఇవే ప్రార్థనలా ఇంక అంతకంటే వేరే ఏముండవు ప్రార్థన ప్రభా నేను వాక్యం నేర్చుకోవాలా బైబుల్ చదవం నేర్చుకోవాలా అనేకలను ప్రకటించాల నేను కూడా కొంతమంది నన్ను రక్షణ నడిపించుకోవాలా నేను కూడా కొంతమంది బాప్తిజం నడిపించాలా ప్రభావ అన్న ఆసక్తి కొండాలా అవి చాలా గొప్పవి అటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవి నపుంసకునికి ఫిలిప్ సువార్త ప్రకటిస్తే గొప్పడు నపుంసకుడు ధనికుడు రక్షణ పొందినా లేదా ఫిలిప్ తప్పన లేకపోతే దేవుని ఆత్మ నడిపిస్తుందా కాబట్టి నీకు ఆశ ఉండాలా ఆయన ఆత్మని నడిపిస్తుంది అది మనం తీర్మానించుకోవాలి కాబట్టి ఈరోజు మనము ఒక వాక్యాన్ని ధనించబోతున్నాం ప్రపంచమంతటా ఈరోజు ఏమని ఆచరిస్తారు ఇది ఒక పండగ లాగా ఆచరిస్తారు ఈస్టర్ అంటారు కదా ఈస్టర్ అంటారు కింగ్ జేమ్స్ బైబిల్లో ఉంది ఆ పదం కానీ అసలు ఒరిజినల్ బైబిల్లో ఈస్టర్ అనే పదం లేదు ఇందాక ఎవరు మాట్లాడుతారు ఎందుకంటే నేను ఆ పదము క్యాథలిక్ మతస్థల నుంచి వచ్చింది ఈస్టర్ అని ఈస్టర్ అనే పదం ఈస్టర్ అంటే అది ఎదురులో నుంచి వస్తుంది అంటే ఈస్ట్ స్టార్ అనే పదం నుంచి వస్తుంది ఈస్ట్ స్టార్ ఈస్ట్ తెలుసు కదా మీకు ఈస్ట్ అంటే తూర్పు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ తూర్పు దక్షిణ ఉత్తరం కదా ఈస్ట్ అంటే ఉత్తరం అని అర్థం ఈస్ట్ స్టార్ స్టార్ అంటే తెలుసు కదా పండగ స్టార్ పెడతారు మీరు దాన్ని స్టార్ అంటారు మీరు పెట్టారు నాకు తెలుసు ఈ లోకం పెడతారు నేను కూడా పెట్టాను సిలువ మెడలు వేసుకోను నా భుజం మీద వేసుకుంటా బైబుల్ అట్లే ఎవరిని సిల్వాడు ఉంది కదా కానీ నా భుజం మీద వేసుకుని పోతా సిల్వ నేను మిడల్లో కాదు గుండెలో వేసుకుంటా కదా గుడిలో కాదు బడిలో కాదు గుండె గుడిలో వేసుకోవాలని సిల్వ పాట వాడేది ఇరవై ముప్పై సంవత్సరాల పాట ఉండే చేతిలో గాజులు కానే కావు చేతిలో గాజులు ఉంటాయి చేతి గాజులు వేసుకుంటా ఆ పాటలో ఉండే ముప్పై సంవత్సరాల కింద విన్న పాట నాకు అది గ్యాప్ పంపి వచ్చింది ఇప్పుడు చేతిలో గాజులు కానే కావు చెవి గుసగుస గాజులు పగలాల ముసలమ్మ ముచ్చట్లు టావా అయ్యో ఈ చేతుల గాజులు మనం కొట్టుకుంటే ఎలా వా అంటున్నాడు పాటలో భక్తులు అట్లా పాడుకుంటున్నారు పాట గుడిలో కాదు బడిలో కాదు గుండె గుడిలో ధరించుకోవాల శిలువ అని అంటున్నాడు కాబట్టి మన తపన దేనికి సంబంధించింది ఈస్టర్ అనే పండుగ గురించి తపన పడుతున్నామా మనం ఈరోజు ఈ రోజు కొద్ది నుంచి సాయంత్రం కూర్చున్నాం కదా అందరు తెల్లవారి సన్ రైజ్ సర్వీస్ అని ఎంతవరకు పరిగెత్తు ఉంటారు మీకు విషయం చెప్తాను ఫారిన్ కంట్రీస్ లో ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆట్లాంటి దేశాలలో ఈ పండగలు వస్తే ఏం జరుగుతుంది తెలుసా సంవత్సరాంతం వాడు గుడికి పోడు కానీ ఆ ఒక్క రోజు గుడికి పోవాలనేసి ఆ గుడికి కుటుంబాలు కారులల్లో అప్పుడు అంటే సమచ్రాంతం బోని వాడు ఆ రోజు పోతున్నారు కాబట్టి ఆ రోజు ఫుల్ ఉంటుంది అన్నట్టు చర్చి నిండిపోతుంది స్థలం కూడా దొరుకుతుంది కూర్చొని ఆ స్థలం కొరకు స్పీడ్ గా బరిగిస్తా ఉంటారు బడ్లల్లా కొట్టుకొని వస్తారు యాక్సిడెంట్స్ పండగ రోజు వస్తారు చాలా ప్రతి సంవత్సరం జరిగే కథ ఇది నేను కొత్త మీకు ఎన్నో సంవత్సరాలు జరుగుతుండే కథ కాబట్టి అమ్మ మీరు ఎక్కడ పోనవసం లేదు అన్న లేదా సమరేస్తే పని మీరు ఎక్కడ పోనవసం లేదు ఎందుకు ఫలాని సలల పోయి ప్రార్థన చేస్తేనే దేవుడు ఉంటాడా లేదు ఎక్కడ పోను అవసరం లేదమ్మా సమరేసినట్టు మేము అక్కడ పోతుంటే అక్కడ గుడి ఉండే అయ్యా మీ వాళ్ళు ఆ గుడి కూలగొట్టినరు గిరిజీము గిరిజీము పర్వతం మీద గుడి ఉండే అది కూలగొట్టిర్రు మీరు మరి మీరేమో సొలమును కట్టించిన మందిరంలో మమ్మల్ని రానియ్యారు మేము అంటారని వాళ్ళ మనిషి మరి మేము ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి అయ్యా అంటే ఇష్టం అంటుండమ్మా ఒక దినం వస్తుంది మీరు ఎక్కడ పోను అవసరం లేదు వాళ్ళు ఆత్మతోను సత్యంతోనే ఆరాధించాలి అంతేగాని ఎక్కడో పోయి ఆరాధించేది కాదు చెప్పిండలేదు ఆ సత్యం కానీ ఈ రోజు గారు ఎవరికైనా అర్థమవుతుందా అరిగెత్తుతా ఉన్నాం ఎక్కడా పరిగెత్తే అక్కడ పోతే విడుదల ఇక్కడ పోతే విడుదల అక్కడ పోతే విడుదలొస్తుంది ఒక్కొక్కడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నారు మనం ఒకప్పుడు పరిగెత్తిన వాళ్ళేమే ఇప్పుడు మనం పరిగెత్తాం ఎందుకంటే మనం తెలుసుకున్నాం అనయా ఎక్కడుంటాడు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామం ప్రార్థిస్తారో అక్కడే నేను వింటాను ఇక్కడ ఉండలేదు ఇప్పుడు చెప్పండి మధ్యాహ్నం నుంచి మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు తర్వాత మీకు ఒక విషయం చెప్పాలా ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన దూతలు ఆ పాత్రలలో నింపుకొని పోయిన పై దేవుని సంధిలో నేను రుజువు వాక్య రూపకంగా కూడా దూతలు ఇక్కడ నుంచి ప్రార్థనలు అన్ని తీసుకొని అక్కడ అన్ని దేవుని సంధిలో పెట్టిన పాత్రలు ప్రకటన గ్రంథం నుంచి అట్లా ఉంటది మన ప్రార్థనలు ఎప్పుడు తీసుకొని పోతా ఉంటారు దూతలు కాబట్టి ఆ ప్రార్థనలు ఏమి విఫలం కావట మీకు తెలుసా చాలా మంచి బ్రదర్ ఏమైపోతే బ్రదర్ మేము ప్రార్థనలు చేసినాం ఇన్ని ప్రార్థనలు ఏమైనాయి మా సమస్యలు అట్లనే ఉన్నాయి బ్రదర్ సమస్యలు లేదు మీ ప్రార్థనలు ఇంకా జమ అవుతున్నాయి మీ ప్రార్థనలు ఇంకా ఆయన సరిది పోతున్నాయి అవన్నీ సంపూర్ణంగా తయారైనాక ప్రార్థనలు మీరు విసుగక ప్రార్థించమని చెప్పిందా లేదా మీ ప్రార్థన ఎడతెగక ఉండాలా అంటే ఆగద్దు విసుగ ప్రార్థించలేదు మీరు ఇంకా వదిలేదు ఇంకేం సమస్య ఇంకేం నాకు వస్తుందిలే పరిష్కారం అనేది కానీ కాదు పరిష్కారం వచ్చేంతరకు ప్రార్థన చేస్తాం సమస్య పోయేంత వరకు ప్రార్థన చేస్తాం విసుగాక ఎల్లప్పుడు ఎడతెగక మెలకువతో ప్రతి విధమైన ప్రార్థన ప్రతి ప్రార్థన చేయమన్నాడు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు ప్రార్థనల గురించి మాట్లాడతాడు రీతిగా పౌలు భక్తులు ఆ చెప్తారు కాబట్టి ఎన్నప్పుడు మనము ప్రార్థన చేసిన ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన ఆయన సరిది చేరిందని మనం విశ్వసిస్తున్న మీరు వచ్చి అవన్నిటికీ జవాబు వస్తుంది అవి మీరు చూస్తారు మీ కాలంలో చూస్తారు మీరు ముసం కాదు ఈ టైంలోనే మీరు చూస్తారు అర్థమవుతుందా మీకు కాబట్టి ఈస్టర్ అనే పదం ఈస్ట్ స్టార్ అనే పదం నుంచి ఈ పండగ వచ్చింది ఈస్టర్ అనే పండగ మీకు ఎవరికైనా తెలుసా ఎప్పుడు వీళ్ళదు మీరు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉండాలి ఎందుకంటే ఇది దైవికమైంది కాదా అనేది కూడా తెలుసుకోవాలి ఆయన లేచిండు ఖచ్చితంగా సజీవుడు మూడోనాడు తిరిగి లేస్తా అని చెప్పినవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా లేచిండు కానీ దాని ఆ రూపకంగా ఈ ఇష్టానని పదం వాడుకొని దాన్ని పండగలాగా తీసుకోవడం వల్ల ఆయనకు మహిమ వస్తుందా నువ్వు మహిమ ఇవ్వాలని చెప్పిండు ఆయన మహిమ పరచబడి అని చెప్పిండు కదా ఏసు ప్రి మహిమ రావాలా అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము కొంచెం సేపు ఆయన నిజంగా మూడవ నాడు తిరిగి లేచిండా అని ఎవరైనా ప్రశ్న వేస్తే మీకు ఎందుకంటే కొంతమంది స్టార్ట్ అయిపోయినారు ప్రపంచాల్లో ప్రశ్న వేస్తారు వాళ్ళు ఎవరైనా వేరే మతస్థులు కావచ్చు లేక దేవుని నమ్మని వాళ్ళు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు దేవుడిని నమ్మిన కూడా కావచ్చు ప్రశ్నలు స్టార్ట్ చేసిండు ప్రపంచం అంతటా నిజంగా చనిపోయిండా ఆయన నిజంగా సమాధి చేయబడిడా ఆయన నిజంగా మూడవనాడు లేచి తిరిగి తిరిగి లేచిండా ఇవన్నీ కటుకథలు అని చెప్పే కరం మన మధ్యలో ఉంది అప్పుడు ఏమవుతుంది తెలుసా నువ్వు వాటి తట్టు తిరిగితే నీ విశ్వాసం ఏమైతుంది గాలికి ఎగిరిపోతుంది దాని తట్టు తిరిగితే ఈరోజు నువ్వు ఈ వాక్యం విని ఆయన నిజంగా తిరిగి లేచిండు రుజువు పరచాలా రుజువు పరచలేదనుకో నువ్వు విశ్వాసంలో పోయినట్టే అలా అవుతుందా రుజుపరుస్తా సుజుపరుస్తాం ఆయన మూడోనాడు తిరిగి లేచి రుజుపరచండి ఎలా రుజుపరుస్తా చూపిస్తావాక్యం చూపించాలా వాక్యం ఉందని నీకు తెలుసు కానీ వాక్యంలో ఎక్కడుందా చూపించాలా అని నిజంగా తిరిగి లేచండు అని రుజుపరచకపోతే క్రైస్తవ విశ్వాసం అంటూనే ఉండదు నీకు అర్థమవుతుందా ఈ భూమిదా అందుకే మనుషుకు మారికి తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొని ఎందుకు చెప్పిండు చాలా మంది ఇట్లాంటి కథలు ఇటువంటి ఇటువంటి ఇటువంటి అనుమానాలు రేకెత్తించి మన విశ్వాసాన్ని చిందరమంతర చేస్తారు చివరి కాలంలో కాబట్టి మనము కొంచెం సేపు ఒక అర్ధ గంట సేపు ఇవన్నీ మనం చూసుకుందాం అని నిజంగా తిరిగి లేచిండు అన్న దానికి నిదర్శనము ఇందులో ఉన్నాయి వాక్యాన్ని అవన్నీ నేను మీకు కొంచెం సేపు చూపిస్తాను చూపించి మిమ్మల్ని ఎవడన్నా ప్రశ్నేస్తే మీరు తిరిగి చూపించాలా అప్పుడేమవుతుంది తెలుసా నీ విశ్వాసం నువ్వు కాపాడుకున్న వాడవైత నీ విశ్వాసం నువ్వు కాపాడుకున్న దానం అవుతావు కాబట్టి ఈస్టర్ అనే పదము ఇస్తారు అనే దేవత నుంచి వచ్చిన పదం కాబట్టి మనం వాటికి ప్రాధాన్యత ఇస్తలేం ఆయన ఖచ్చితంగా తిరిగి లేచేడు ఈ రోజు లేచేడా రెండు సంవత్సరాల క్రితమే లేచండు ఇది ఒక పండగలాగా ఆచరిస్తారు మనుషులు ప్రపంచంలో కానీ మనం ప్రతిరోజు ఈ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం పాలు వారం ఆయన దాని తర్వాత మరణము భూస్థాపన పునరుద్ధానం అందులో మనం పాల్పొందినం అంటే మనం కూడా ఎంతో పాటు స్థిరపడ్డం మనం కూడా ఆయనతో సమాధి చేయబడ్డం అంటే బాప్తి సభలో మునుగడం అంటే సమాధి చేయబడ్డానికి కదా బాప్సీ బయట రావడం పునరుద్ధానం పొందడం తిరిగి లేయడం బయటికి ఆ అనుభవంలోనికి మనము ఆయన ఆరోగం అయిపోయి తిరిగి రానే ఉన్నాడు అంటే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి వెళ్ళిపోయి తిరిగి రాని అన్నాడు ఐదవసారి ఐదు అంశంలు అవి ఆయన జీవితాల్లో ఆయన తిరిగి రానే ఉన్నాడు ఎందుకు మనల్ని కూడా తీసుకుని వెళ్లడానికి కాబట్టి ఈ ఇటువంటి అనుమానాలు నీకు వస్తే ఆయన నీ కొడుకు ఎందుకు రావాలా రావద్దు కాబట్టి అటు అనుమానం లేకుండా ఉండాలంటే ఎవడన్నా వచ్చి నీకు ప్రశ్న వేసినా దాన్ని ఎట్లా తిప్పికొట్టాలా ఈ రోజులలో తిప్పికొట్టే సేవకులు కావాలా వాడు ఎవడు ప్రశ్న నీకు తెలియదు కాబట్టి నువ్వు వైవ చూడలేదు కాబట్టి తల వంచుకొని సిగ్గుపడి వాపసు వస్తావా ఓడిపోవడానికి వీళ్ళది ఎందుకంటే విజృంభించి ప్రశ్నలు ఇస్తారు ఎక్కడ పడితే అక్కడ ప్రశ్న ఇస్తున్నారు పబ్లిక్ మీటింగ్స్ అలా పట్టుకొని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ దొరికితే అక్కడ ప్రశ్నలు అర్థమవుతుందా మరి మరీ దొరికించుకొని ప్రశ్నలు ఇస్తున్నారు వీటికి మనము తప్పకుండా వారికి జవాబు ఇవ్వాలా ఎందుకంటే ఇది జీవ గ్రంథం ఇందులో ఖచ్చితంగా జవాబు ఉంటది ఇందులో ఖచ్చితంగా ఆధారం ఉంటది ఆయన చనిపోయి తిరిగి లేచిండు అన్న ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అవన్నీ నేను మీకు త్వరగా చూపించబోతున్నాను ప్రార్థనలో కొద్దిసేపు కడుపుతున్నాను ప్రవ్వా అవును అయినా నేను కూడా మీటిని చూడాలా నేను కూడా నా విశ్వాసాన్ని బలపరచుకోవాలా నేను కూడా ఎవడన్నా ప్రశ్నేస్తే ఆ ఉల్టా వాడికి రివర్స్ కొట్టాలా వాడిని మీ తట నడిపించాలా వాడు అబ్బద్దిక్కుడు వాడు దొంగ అని రుజువుపరచాలా దుస్టుని ఆత్మ అని రుజుపరచాలా ప్రతి ఆత్మని వివేచించమని చెప్పిండబట్టి కొంచెంసేపు ప్రార్థనలో కూర్చోండం తర్వాత ఈ వాక్యాలు మనం వెతుకుందాం పరిశుద్ధు తండ్రి మీకు వంద్రీస్తు పరిశుద్ధ నామం గృహంలో ఈ గృహానికి ఇక్కడ వచ్చిన ప్రతి బిడక్తని శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరిచే ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్ర శక్తులను పరిశుద్ధ నామం పాతాళంలో బంధిస్తున్నాం ఆలయ మీ యొక్క పునరుధనం సంబంధించిన విషయాలు మేము కొన్ని మీరు సజీవుడు సమాధిలో లేరు మీరు సమాధిలో లేరని సమాధి దగ్గరికి పరిగెత్తి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు మీ శరీరం అక్కడ లేదు ఒకవేళ ఉన్నింటి రోజు సమాధి ఉండేది మీరు సజీవులు శరీరంతో పాటు తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఎవరికీ మీ శరీరం దొరకలేదు శిష్యులందరూ అది చూసినారు ఒకేసారి ఐదు వందల మంది చూస్తారు మిమ్మల్ని మీరు అనేక పర్యాయ శిష్యులతో పాటు కూర్చొని తిన్నారు మీరు తిరిగి లేచినాక చాలా కాలం తర్వాత పౌరులకు కనిపించినారు గొప్ప సేవకుని తయారు చేసుకున్నారు దాని తరపు రావ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకులకు కనిపిస్తున్నారు ఎంతో మందికి దర్శరీతి కనిపించుకొని రక్షించుకున్నారు ఎంతో రూపకంగా కనిపించుకొని రక్షించుకున్నారు మాలో అనేక మీరు కనిపించుకున్నారు మీరు సజీవులు కాబట్టి మాకు కనిపించగలరు చనిపోయినా వాళ్ళు మీరు యుగ యుగంలో జీవించే దేవుడు కాబట్టి అందరికీ కనిపిస్తున్నారు ప్రభావ అందరినీ ఆకర్షించుకుంటున్నారు ప్రభావా యుగ సమాప్తిలో ప్రతి ఒక్కరూ ఆ రీతిగా విశ్వసించలాగానే సహాయపడమని ప్రార్థిస్తాం మోసపుచ్చు ఆత్మలు బయలుదేరినాయి మీ యొక్క దైవత్వాన్ని ప్రశ్నించి మీ యొక్క మరణాన్ని వంబు చేసి మిమ్మల్ని తులినీకరించే ఆత్మలు ఎన్నో బయలుదేరినాయి మమ్మల్ని పడగొట్టడానికి కానీ ప్రభావా దేవుని బిడ్డలు పాపం చేయలేరు దేవుని బిడ్డలు అనుమానించలేరు కాబట్టి మేము మిమ్మల్ని అనుమానించకుండా ఇవన్నిటిని గ్రహించేలాగానే సహాయపడండి వీటిని మేము అనేకులకు చూపించేలా అనేకలలో ఉన్న ఆ యొక్క మోసపుచ్చు ఆత్మని అనే బయలుపరచట ప్రార్థిస్తున్నాం మోసపుచ్చు ఆత్మని రుజువుపరచపడమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని నడిపించామని ఈ యొక్క వాక్యంలో మీరే సహాయకులు కూడా ఏసు క్రీస్తునామం ప్రార్థించినాం తండ్రి ఆమెయ్య నేను ఈ ఉదయకాలం ఈ ఉదయకాలం కాదు పోయిన సంవత్సరం కూడా ఇటువంటి వాక్యమే ఒక సంఘంలో ప్రకటించిన సేమ్ కాని కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఇంకంటే వాక్యంలో మనం తరిమీద పొందుతూనే ఉండాలి ఒకసారి ప్రకటించినాక వదిలేసేది కాదు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా ఆ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే కొద్దీ నీ విశ్వాసం బలపరచబడతా ఇంకా అనేక ప్రకటించినప్పుడు వాళ్ళ విశ్వాసం కూడా బలపరచబడతా కాబట్టి ఐదు ముఖ్యమైన కారణాలు నేను మీకు చూపించబోతున్నాను ఐదు ఐదు ముఖ్యమైన కారణాలు లేక ఐదు ముఖ్యమైన ఆధారాలు ఆయన సజీవుడు అని చెప్పడానికి బైబిల్లో నుంచి ఈ లోకం నుంచి కూడా నేను చూపించబోతున్నాను మొదటిదిగా మొదటి ఆధారం ఆయన సజీవుడు చెప్పడానికి ఏంటంటే రోమియులు ప్రభుని సెలివేసినప్పుడు ఆయన శవాన్ని ఎవడు ఎత్తుకొని పోకుండా ఏం చేసిండ్రు అనేదే ఎందుకంటే ఆ రోజులలో ఉండే ఈయన శవాన్ని ఈయన చెప్పిండు మూడోనాడు తిరిగి లేస్తాని కాబట్టి ఇన శవాన్ని ఎత్తుకబోయి ఆయన లేచిండు అని వీళ్ళు పుకార్ చెప్పొచ్చు కాబట్టి ఏం చేయాలా ఆ రోమ చక్రవర్తి ఆధార ఆయన ఆజ్ఞలు తీసుకుని వాళ్ళు ఏం చేసిన విషయమే నేను మీకు కొన్ని చూపించబోతున్నా మతయ్య శువార్త ఇరవై అధ్యాయము అరవై ఐదవ ఫస్ట్ పాయింట్ మతయ సువార్త ఇరవై అధ్యాయము అరవై అయిదవ వర్షంలో వీళ్ళు ఏం చేసిండ్రు అరవై నాలుగు చూడండి ఇరవై ఏడవ అధ్యాయము అరవై నాలుగు కాబట్టి చూడండి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించను చూడండి మూడవ దినం వరకు సమాధిని ఏం చేయమన్నారు భద్రం చేయమన్నారు ఎందుకు ఎవరన్నా ఆయన ఆయన శవాన్ని దొంగలిసుకెళ్ళపోతారేమో అని ఆ ఆ వివరతను పిలాత్ పిలాతేనా ప్రభుని సిలివేయడానికి ఆగ్గా ఇచ్చింది పిలాతే కదా ఎవరు చెప్తలేరు పిలాతే మీరు సైలెంట్ ఉంటే నిద్రపోతుండ్రేమో అని నిద్రపోలే వాళ్ళు చెప్తలేవు నువ్వు చాలా సంవత్సరం నుంచి వాక్యం వింటున్నా చెప్తలేవు ప్రభుని అప్పగించింది ఎవరు సెలవు వేసుకోండి పోండి అని అప్పగించింది పిలాత్ కదా ఆయన రోమా చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు ఆయన ఒక రోమా న్యాధిపతి కాబట్టి రోమా న్యాధిపతి ఆజ్ఞ ఏంది అది ఇరవై అరవై నాలుగవ ఏముందంటే ఏమనుంది ఇరవై ఏడవ అధ్యాయము అరవై నాలుగు వచనలో మత్తవార్త ఇరవై అధ్యాయము అరవై వచనం కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయను ఆజ్ఞాపించను కాబట్టి అధిపతి లేక న్యాయధిపతి ఆగ్గాయిస్తు భద్రం చేయండి కాబట్టి ఎవ్వడూ దాన్ని ముట్టడానికి వీళ్ళేది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత అరవై ఐదో వర్షంలో ఇంకొక విషయం చేస్తున్నాం అందుకో పిలాతున్నారు కావాలి వారు ఉన్నారు కదా చూడండి కావలి వారికి ఆగ్గాయిస్తున్నాడు పిలాత్ ఏమని మీ చేదనంత మటుకు దాన్ని బద్రం చేయండి కాబట్టి మొదటిది ఏంది ఆగ్య బయలుదేరింది దాన్ని భద్రం చేయమని రెండవ ఆగ్ ఏంది పంపిస్తున్నాడు ఎవరిని గాడ్స్ గాడ్స్ అంటారు కదా సైనికులు సైనికులు ఎంతమంది మనకి తెలియని తెలియదు ఎంతమంది అన్నాడు నేను అక్కడ రాసుకున్న దగ్గర దగ్గర నుంచి దగ్గర దగ్గర మంది పది నుంచి ముప్పై మంది సైనికులు చాలా బలం గల వాళ్ళు బలిష్టంగా ప్రావీణ్యత పొందిన సైనికులని మీరు కోండి ఎందుకంటే వీళ్ళ శిష్యులు దొంగలిస్తారేమో ఆయన శవాన్ని దొంగలించి బయట చూపిస్తారేమో అందరికి మాయమైపించారు శవం అని కాబట్టి దొంగలించనియకుండా సమాధిని భద్రపరచినట్టే మట్టి దట్టంగా ఉన్న ఆ సైనికులు పోయి దానికి సీల్ చేసారంట ఉందా అట్లా సీల్ చూడండి అరవై వచనంలో అరవై వచనం వారు వెళ్లి కావలి వారిని కూడా పుచ్చుకొని చూడండి రాతికి ముద్ర వేసి చూడండి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు ఫస్ట్ పాయింట్ ఏంది ఆగ్ఞా బ ఏంటి సైనికుల పంపిణం మూడో పాయింట్ ఏంది సైనికులతో పాటు కావలి వారు సైనికులున్నారు కావలివారు ఇద్దరున్నారు బాగా అర్థం చేసుకోండి ఒక ముప్పై మంది సైనికులుంటే భవిష్యత్ అనుకుంటే ఒక ఇంక మంది కావలి వాళ్ళు ఉండొచ్చు దగ్గర దగ్గర మంది కావలిస్తారు ఏమో మన తెలియదు కానీ అక్కడైతే అట్లనే ఉంది పది నుంచి ముప్పై మంది సైనికులు కావలి కూడా తీసుకెళ్ళారు వాళ్ళు సైనికులు ఇలా అది చెప్పిండి మీరే కాదు కావాలి వాళ్ళకు తీసుకొని పోండి వాచ్ మీద పెట్టండి సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టండి దాన్ని కాస్తనే ఉండండి అని పెట్టిండ్రు తర్వాత ఏం చేసిరు సీల్ చేసి దానికి సీల్ ఏం తెలుసు మీకు తాళం వేసి దాని మీద గవర్నమెంట్ ముద్రేషారు ఎవడ సీల్ ముట్టిండ్రు అనుకో ఎవడైనా సీల్ వగల కొట్టిండ్రనుకో వానికి ఉరినే ఆ రోజుల్లో ఆజ్ఞ ఎవడ సీల్ వగల వానికి ఖచ్చితంగా ఉరిదేయాల కాబట్టి ఎవడన్నా ధైర్యం చేసిపోతాడు ఆ సీలు ఎర్ర కొట్టడానికి ఎవడు బోర్డు అర్థమవుతుందా ఈరోజు ఒక మతాస్థులు అట్టారు లేదు లేదు శిష్యులు దొంగల శిష్యులు దొంగలించారు ఆయన శవం అని చెప్తారు కానీ ఇక్కడ ఉంది వాక్యం ఇక్కడ ఏముంది వాక్యం సీల్ చేసి పెట్టి ఎవరు దొంగలించకుండా మీరు అనొచ్చు తర్వాత ఆ సీలు ఎవడన్నా ఒకవేళ శిష్యులు ధైర్యం చేసి పగలగొట్టితే దాన్ని శిష్యులని ఉరి తీసేట కానీ ఎవరన్నా చెప్పండి శిష్యులు ఉన్నారు అక్కడ ఎక్కడున్నారు పట్టబడినప్పుడే పారిపోయినరు సిలి అంతే యోన్ భక్తుడు అందరు పన్నెండు మంది పన్నెండు మందిలో పదకొండు మంది పారిపోయినారు ఒకడు ఉరి పోస్తండు ఎవరు ఇస్కర్ యోత్ యూద మంది పరిగెత్తిపోయి చెప్పండి ఇప్పుడు భయపడి పరిగెత్తిపోయిన వాళ్ళు వచ్చి సీల్ పగలగొట్టి ఆయన శవాన్ని తీసుకొని అవకాశమే లేదు కదా కాబట్టి వేరే మతస్థుని చెప్పేది అబద్దం నేను రుజువుపరుస్తున్నాను వచ్చి ఇక్కడ నువ్వచ్చు వాక్యం వాళ్ళు చెప్పేది అబద్దం కదా వాళ్ళు ఇంకొక అబద్ధం చెప్తారు ఏం తెలుసా ఆయన నిజంగా శిలమి చనిపోలేదు అట్లా అవిపించడు చనిపోయినట్లు అంటే చనిపోయినట్లు డ్రామా చేసిడు అని చెప్తున్నారు నీకెట్టా తెలుసు డ్రామా చేసినట్లు ఇదిగో మా పుస్తకంలో ఉందని చెప్తున్నాడు వేరే మతస్తుడు నీ పుస్తకం ఎప్పుడొచ్చింది నీ మతం ఎప్పుడొచ్చింది ఏసులో చనిపోయి తిరిగి లేచిన ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చింది మతం ఆరు వందల సమస్యల తర్వాత నీ మతం పుట్టింది నువ్వు ఈరోజు చెప్తున్నావు నీ మత పుస్తకం అట్ల నేను ఎవ్వరు చూడలేదు మీ మత స్థాపికుడు కూడా చూడలేదు ఆ సమస్య ఆ పరిస్థితులని వారు చెప్పేది అబద్దమే మీ మత గ్రంథం ఎవరిచ్చింద్రు ఒక దూత ఇచ్చింది అది మోసపుచ్చు దూత వెలుగుతూతానేమో ఎవరిని తెలుసు అందులో ఉన్నాయన్ని అబద్దాలు నువ్వు దాన్ని సత్యం అనుకుని నమ్ముకొని ఇక్కడ ఆధారంలో వాటిని నువ్వు ధృణీకరించి మోసమైనవు కాబట్టి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము యాభైఅవ వచనంలో ఏముందో చూడండి ఒకసారి మార్కు వార్త అధ్యాయము యాభై వచనం అప్పుడు వారందరూ ఆయనను విడిచి ఎవరు పారిపోయిన లేదా కాబట్టి ఎవరు కూడా అక్కడికి రావడానికి అవకాశం లేదా ఆయన సెలివేసే టైంకి లేరు ఆయనని సమాధి చేసే టైంకి కాబట్టి వాళ్ళు ఎందుకు పారిపోయినరు భయంతో పారిపోయినరు కాబట్టి వాళ్ళు వచ్చి దొంగలించడానికి అవకాశము ఉందా లేనే లేదు అసాధ్యం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా శిష్యులు పారిపోయినరు సీల్ చేసిండ్రు సైనికులున్నారు కావలి వారు ఉన్నారు ఇంకేమున్నది ఆజ్ఞ ఉంది ఏంది ఆజ్ఞ ఎవరు సీల్ వాళ్ళు కొట్టినా వాడిని కాబట్టి ఎవ్వడు ధైర్యం చేసి ఎవడు కూడా ఆ ఛాయలకు రాలేడు ఎందుకంటే సైనికులు చంపేస్తారు ఊరికనే పంతలు భయంకరంగా కొట్టేస్తారు కాబట్టి బలిష్ఠులైన సైనికులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోమా న్యాధిపతి ఆయన పిలాతు ఆజ్ఞ ప్రకారంగా ఆయన శవము జాగ్రత్తగా భద్రపరచబడింది అవకాశమే లేదు రెండవది రెండవది ఏంటంటే శిష్యుల విశ్వాసం ఆయన చనిపోయే టైంకి పది మంది శిష్యులు పరిగెత్తిపోయినారు దాని తర్వాత పశ్చాత్త పడ్డారు మీకు అవన్నీ తెలుసు యోహాను భక్తులు మట్టుకు ఆయన మరణించేంత చివరి వరకు ఉంటాడు కదా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తాడు యోహాను భక్తునికి కాబట్టి యోహాను ఒక్కడే చివరి వరకు అందుకే ఆయనకి ఎంతగానో దేవుడు అనేకమైన విషయాలు బయలుపరచాడు యోహాను పాత్రికలు చదివినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఎంత భయంకరంగా క్రైస్తవ జీవితం మోసపోయింది అనేది ఆయనకు దేవుడు అంత దాని తర్వాత ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో అన్ని దర్శనాలు కనిపిస్తా ఉంటాయి దేవుడు ఏసుప్రభువే న్యాధిపతిసు ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు అని అక్కడ దర్శనలో ఆయన కనిపిస్తా ఉంటాడు యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం ఎంత దిగజారిపోయింది అనే విషయాలు అక్కడ దర్శనంలో కనిపిస్తాయి ప్రకటన గ్రంథంలో ఆ సంఘకాలను చూస్తాం ఎఫ్ఎస్సి సంఘము పేరగామ సంఘము తూయ తయార సంఘము సారథి సంఘము దాని తర్వాత సంఘము ఈ ఏడు సంఘాలు ఎంతగా చెడిపోయినయో చూపించింది అక్కడ ఆయన దర్శనంలో ఏడు సంఘాలు చెడిపోయినట్టు చూస్తాం అంటే యుగ సమాప్తిలో సంఘాలు ఏ రీతిగా తప్పిపోతున్నాయని అక్కడ చూపించింది దర్శరీతిగా యశు ప్రభు అంత ఆధిక్యత ఆ భక్తు ఇచ్చాడు ఆ శిష్యునికి ఇచ్చాడు ఎందుకంటే ఆయన అనుమానించలేదు చివరి వరకు అనుమానించాలి ఆయన చనిపోయినంత వరకు కూడా ఈయన నిజంగా దేవుని కుమారు స్వీకరించిన శిష్యులలో ఆయన ఒకసాడే ఫస్ట్ తర్వాత అందరూ పశ్చాత్తపడి తిరిగి వచ్చిండ్రు ఎప్పుడైతే ఆయన సజ్జీవు అని వాళ్ళందరూ ఎట్లా జీవించిండ్రో మీకు తెలుసా విస్కర్యోత్ యూదో చనిపోయింది తర్వాత ఊరి పోస్తే చనిపోయాడు తక్కిన పది మంది ఎట్లా జీవించిండ్రో తెలుసా మీకు ఒక్కొక్కరు ఆయన చనిపోయి తిరిగి లేచినాక అనేక సార్లు కనిపించినాక ఒక్కొక్కరు తమ ప్రాణం పోనంత వరకు ఆయనను విడిచిపెట్టలే ఎందుకంటే ఆయన నిజంగా తిరిగి లేచిండు అన్న రుజువు వాళ్ళ దగ్గర ఉండే కండార చూసిండ్రు అనతో పాటు కలిసి తిన్నరు అనతో పాటు కలిసి నడిచిండ్రు కాబట్టి అనుమానించకుండా ఆయన నిజంగా బ్రతికున్నాడు మమ్మల్ని ఎక్కడ కాపాడుతాడు మేము ఈ శరీరాన్ని విడిచిపెడతాం పర్లేదు మేము చనిపోయినా మాకు ఏం నష్టం లేదు ఎందుకంటే బ్రతగుట్టే చవైతే మేలు అన్న సత్యం వాళ్ళు గ్రహించారు కాబట్టి ప్రతి శిష్యుడు చనిపోయాడు ఆయన తిరిగి లేయకపోయింటే వాళ్ళు ఎవరు చనిపోయిపోవాలి ఎందుకని తెలుసా ఒకవేళ అది అబద్దమైతే ఎవడు కూడా అబద్ధం కొరకు చర్థమవుతుందా అబద్దం కొరకు ఎవరు చనిపోరు సత్యం కొరకు చనిపోయిన వాళ్ళు ఎందుకంటే ఆయన నిజంగా సజీవుడు తిరిగి లేచండు కాబట్టి రెండవ ముఖ్యమైన కారణం అది శిష్యులందరూ తమ ప్రాణం పోనంత వరకు ఆయన విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన సజీవుడు తిరిగి లేచిండు అని రుజువు వాళ్ళు ఇవ్వగలిగారు మూడవది నేను మీకు ఒక విషయం చూపిస్తున్నాను మూడవది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది ఎందుకో తెలుసా వీళ్ళందరూ సాక్షులు మూడవది అనేక మంది సాక్షులు ఆయనను చూచిండ్రు ఆయన తిరిగి లేచినాక అనేక మంది ఆయన చూచిండ్రు అది పెద్ద లిస్టు నేను ఎన్నో రాస్తున్నాను ఇక్కడ వాక్యం ఆయన ఎంత మంది కనిపించిండీ ఇక్కడ నేను పెద్ద లిస్టు రాసుకున్నాను అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మొదటిదిగా యోహాను సువార్త ఇరవై ఎవరైనా ఫాస్ట్ గా వాక్యాలు రాసుకోగలిగితే ఎవరైనా ఫాస్ట్ గా వాక్యం చూడగలిగితే ఇంకా మంచిది పటాఫట్ పటాఫట్ చదవడానికి మొబైల్ ఫోన్స్ ఇంకా ఫాస్ట్ చదవచ్చు మీరు పేపర్లు తిరగడంలో కొంత మీకు కష్టం అనిపిస్తే యూహాను సువార్త ఇరవై అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వర్షాలలో యూహాను సువార్త ఇరవయ అధ్యాయం ఆ కనబడింది వారు అమ్మ చూడండి ఆయమే కూడా అనుమానిస్తుంది ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకపోయారు అనేసి కానీ ఆయన చెప్పేది నేను వేస్తానని కానీ ఆమెకు కూడా అనుమానం వచ్చింది ఆయన శవాన్ని ఎవరో ఎత్కపోయినరు అనేసి ఏడుస్తుంది ఆమె ఎవరిమె ఈమె పేరు మగ్ధలేనే మరి ఫస్ట్ సాక్షి ఆయన తిరిగి లేచిండు అన్నదానికి సృష్టిలో ఫస్ట్ సాక్షి ఎవరు తెలుసా ఒక స్త్రీ అవును అని తర్వాత చూపిస్తానది అది ఏమైందూకంపం జరిగినప్పుడు సమాధి ఆ సీల్ పగిలిపోతాది బండ దొరికిపోతే వాళ్ళందరు భయపడిపోతారు వాళ్ళందరు భయపడి పరిగెత్తిపోతారు సైనికులందరూ గజ గజ వణుకుతారు వణికి ఈయన నిజంగా సజీవుడు ఈయన నిజంగా దేవుని కుమారుడిని స్వీకరిస్తారు కాబట్టి చూడండి ఇక్కడ మొట్టమొదటి స్త్రీ ఆయన సజీవుడు అని చెప్పడానికి చెప్తాను చూడండి మన చదువు అక్కడ ఇంకొంచెం కింద ఎందుకు ఏడుస్తున్నావు అని దూసు అడుగుతున్నాడు నా ప్రభును ఎవరో ఎత్కనిపోయినారని ఏడుస్తున్నది ఆయన అప్పుడు ఆయన ఎక్కడ ఉంచినా ఉన్నాదని చెప్తుంది తర్వాత ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి చూడండి ఏసు నిలిచిండుట చూచెను ఫస్ట్ సాక్షి ఈమెచిండు సజీవంగా ఉండడాన్ని చూసింది ఎవరు ఫస్ట్ మద్దలేనే మరియా ఆమెనే ఫస్ట్ సాక్షి ఆమెనే ఫస్ట్ సువార్త చెప్పింది కూడా బైబుల్ అంతట్లో చరిత్రలో ఫస్ట్ సువార్త చెప్పింది స్త్రీనే ఎక్కడ చెప్పండి ఎక్కడ ఈమె ఈమె పరిగెత్తుకుని పోయి శిష్యులకు చెప్తుంది నేను ప్రభుని చూసిన ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచిండు అని ఎంతో సంతోషంతో అప్పటి వరకు అయ్యో మా ప్రభు చనిపోయినాడు ఇంకా మా పరిస్థితి ఏంది మేము ఇంకేం సేవకపోతాం ఎవడి పనులలో పోతున్నారు చేపలు పడ్డ వడ్రంగి పనికి వడ్రంగికి ఎవడి పనులలో వాళ్ళు పోతుంటే వచ్చి చెప్తుంది ఎందుకు పోతున్నారు మీరు మీరు పోగ పోరు ఎక్కడ పరిగెత్తడానికి వీల్లేదు నేను చూసిన ప్రభుని ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచిండు ఆయన చెప్పిన ప్రకారంగానే ఆయన సజీవుడు అని ఆయన సాక్ష్యం ఇస్తుంది ఇంకొచ్చాం చదువు కింద చూడండి ఆయన ఏసుని గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోయింది ఆయనతో పాటు ఆయనకి పరిచయం చేసినాయమే ఆయన ఎందుకు గుర్తుపట్టలేకపోయింది ఆయన దేవుడు ఆయన ఆత్మ దేవుడు కాబట్టి గుర్తుపట్టలేకపోయింది అప్పుడు ఏమేమి చూడండి ఎందుకు ఏడుస్తున్నా ఎవరిని వెతుకున్నావు తోటమాలే అనుకోలేదు అయ్యా నువ్వే నేను ఒకవేళ మోసుకోపోయినాడు అలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పు మన్నప్పుడు నేను ఎత్తుకొని ఎక్కడ వెచ్చిన చెప్పు అప్పుడు ఏమన్నా మరియా అని పిలిచాను అంటే బోధకుడా అని అర్థం అంతే కదా కాబట్టి ఎబ్రి భాషలో రబ్ని అంటే బోధకుడా అని ఆయన ఆయనని గుర్తుపట్టలేకపోయింది కాని ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగింది ఈ విషయం మీరు బాగా తెలుసుకోండి ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలా దర్శనాలు రావచ్చు కళలు రావచ్చు మీరు చూడొచ్చు కానీ స్వరం గుర్తుపట్టాలా ఆయన స్వరం ఎక్కడుంది తెలుసా ఇందులో ఉంది అందుకే ఆయన వాక్యాలకి మనం ప్రాధాన్యత ఆయన సజీవుడు అని ఫస్ట్ టైం చూసి చెప్తుంది దాని తర్వాత ఏం జరిగింది అనేది నేను చూపిస్తున్నాను మార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వర్షాలలో ఇంకా ఎంతో మంది చూస్తున్నారు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిది పది వర్షనాలు వారు భయంతో మహా ఆనందంతోను సమాధి సమాధి ఎత్తునండి త్వరగా వెళ్లి మీకు శుభం అని చెప్పాను ఇతర స్త్రీలు అనేక మంది కనిపించిండ కనిపించి మీకు శుభం అని చెప్తే వాళ్ళందరూ పరిగెత్తున్నారు కాబట్టి ఫస్ట్ మధ్యని మరే కనిపించిండు దాని ఇతర స్త్రీలకు కనిపించండు ఈ విషయం బాగా తెలుసుకోండి ఏ స్ప్రో ఫస్ట్ కనిపించింది స్త్రీలకే ఎవరు కనిపించి అందుకే ఎక్కడికైనా స్త్రీలే సేవ చేస్తారు మీకు అర్థమవుతుందా ఇక్కడ కూడా చేస్తున్నారు కదా మీరంతా మీరంతా సేవ చేస్తారు కదా అలా కూర్పాడు నాకు తెలియదు సరే అండి కూర్పుతారు హలో ఏడు ఫస్ట్ వాళ్ళకే కనిపించింది కాబట్టి వాళ్ళే సుఖార్త పని చేస్తున్నారు బ్రదర్స్ వెనకాల కూర్చున్నారు కదా ఇక్కడ కూడా అయితే కదా మీరే ఎక్కువ సేవ చేస్తున్నారు బ్రదర్స్ చేస్తున్నారు సేవ నా తెలుసు చేస్తున్నా చేస్తున్నాడు ఇప్పుడు చూడండి మూడవ సాక్షి లూకాగవ అధ్యాయము పదమూడు ఇరవై రెండు వచ్చానలో మనం చేస్తాం లూకా సువార్త ఇరవై అధ్యాయము పదమూడవ వచనం నుంచి చూడండి ఇదిగో ఆ దినందు వారి ఆ దినమున వారిలో ఇద్దరు చూడండి ఇద్దరు శిష్యులలో శిష్యులు బయలుదేరి ఎక్కడో బయలుదేరుతున్నారు ఎక్కడో పోతున్నారు ఊరికి పోతుంటే వాళ్ళతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నడుచుకుంటా పోతున్నాడు చూడండి బాగా ఒకసారి ఇద్దరు శిష్యులకు కనిపించండి ఫస్ట్ స్త్రీలకు కనిపించండు మగనే మేరే కనిపించండు దాని తర్వాత వేరే స్త్రీలకు కనిపించండు ఇప్పుడు ఇద్దరు శిష్యులకు కనిపిస్తాడు వాళ్ళు ఎవరో మనకు క్లియర్ గా లేదు అక్కడ ఉంది తర్వాత అయితే వాళ్ళిద్దరు పోతా ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు కానీ గుర్తుపట్టలే ఆయనతో పాటు తిరిగిన గుర్తుపట్టలేదు కానీ ఎప్పుడైతే ఆయన స్వరము విన్నారో అప్పుడు వాళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు చివరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనతో పాటు మాట్లాడిన వాడు మన ప్రభువు గాదా ఆయన మాట్లాడిన వరకు మన హృదయాలు మండలేదా అని చెప్పిన వాడు వాడు కాబట్టి ఇద్దరు శిష్యులకు కనిపించండు దాని తర్వాత చూడండి లూకాస్ వార్త ఇరగో అధ్యాయము ముప్పై వచనం ఆ గడిలోనే వారు లేచి ఎరుసలేంకు తిరిగి వెళ్ళగా పదకొండు పదకొండు శిష్యులు ఇతరులతో పాటు ఉన్నారు ఇంకా ఎంతో మంది భక్తులున్నారు అక్కడ ఎంతో మంది భక్తులున్నారు ఈ పదకొండు శిష్యులు అక్కడ ఉన్నారు చూడండి ఇప్పుడు ఏం జరిగింది ప్రభు నిజంగా లేచి సీమోన్నకు కనబడిందని చెప్పుకొని వారిది విని త్రోలో జరిగిన సంగతులను చూడండి ఆయన నోటి వలన తమకు ఎలాగో తెలియబడను తెలియజేసిరి దాని తర్వాత వారు ఈ రీతిగా మాట్లాడుచుండగా చూడండి వారి మధ్యలో నిలిచిండు మీకు సమాధానం కలుగునుగా కానీ పలికాను చూడండి ఒకేసారి ఈసారి పదకొండు మంది శిష్యులకు కనిపించిండు ఆ పదకొండు మందితో పాటు ఇంకా ఎంతో మంది ఉన్నారు మీకు అర్థమవుతుందా ఎంత ఎన్నిసార్లు కనిపించింది ఇప్పుడు ఎంత మంది కనిపించిండో పదకొండు మంది శిష్యులతో పాటు ఇంకా అనేక మంది ఉంటే ఆ టైంలో ఆ ఇంట్లోకి వచ్చి ఆయన మీకు సమాధానం కలుగునుగాక అని ప్రకటించాడు దాని తర్వాత చూడండి యోహన్ సువార్త ఇరవై అధ్యాయం యోహన్ సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది ఇరవై మూడు వర్షాలలో చూడండి అందరికి భయపడి సాయంత్రం అనే శిష్యులు తలుపులు మూసుకొని లోపల ఉన్నారంట యూదులకు భయపడి అప్పుడేమీన్ చూడండి ఏసు వచ్చిండు మధ్యలో నిలిచి సమాధానం కలిగిన గాక మీరు ఇంకెందుకు అలసిపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు నేను సజీవుని మీకు సమాధానం నేను మీకు నేను సజీవుని కాకపోయింటే మీకు సమాధానం రాకపోయేది మీకు రక్షణ రాకపోయేది మీకు ధైర్యం రాకపోయేది కాబట్టి నేను లేచిన మీకు సమాధానం ఈసారి ఎంతమంది పది మంది ఎంత మంది మీరు అనొచ్చు ఎట్లా పది మంది బ్రదర్స్ ఇస్టులు అంటుండ మంది ఎక్కడ పన్నెండు మందిలో కానీ సస్పెండ్ కదా పదకొండు మంది కదా పదకొండు మందిలో ఇప్పుడున్నది ఓన్లీ పది మంది వ్యూహం శువార్త ఇరవై అధ్యాయులో పది మంది అక్కడ కానీ కొంచెం కిందికి పోతే పదకొండో వాడు వస్తాడు చూడండి చదవండి చూడండి ఆయన చేతులు చూపించాడు పది మందికి నేను చనిపోయిన వాళ్ళని చూడు నేనే ఆ యేసుని ఆయన చూపించింది దాని తర్వాత అప్పుడు మరలా ఏసు మీకు సమాధానం కలుగును తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను ఎవరు అవిను తర్వాత వచ్చినప్పుడు లేకపోయింది చూడండి ఆయన లేడు ఆ శిష్యులతో పాటు ఆ తోమ అనేవాడు లేడు అంటే ఇప్పుడు ఎంత మంది ఉండాలా పది మంది ఉండాలా కదా పది మంది పది మంది పదకొండు మంది ఒక అనేది చచ్చిపోయింది కదా శిష్యులు పన్నెండు మంది పన్నెండులో ఒక అనేది ఒకడు వేరే పని పోయిండు లోపాలు ఎంత మంది ఉండరు పది మంది ఉన్నారు అందుకే మన మ్యాథమెటిక్స్ సరిగ్గా నేర్చుకుంటారు స్కూల్ లో లెక్కలు ఎందుకు రాట్లేము అంటే ఇక్కడ నుంచి నేర్చుకుంటలేము ఇక్కడ లెక్కలు బైబుల్లో ఉన్నాయి లెక్కల గురించి కాబట్టి నేర్చుకుంటే క్లాస్ లో కరెక్ట్ గా నేర్చుకుంటాం ఇప్పుడు మైనస్ లేస్తే మైనస్ మైనస్ రెండు కదా మైనస్ ఒకటి సూసైడ్ చేసుకున్నది మైనస్ పనిమిదో పోయినోడు అప్పుడు పదే మందే ఉంటారు కదా పన్నెండో రెండు పోతే పదే కాబట్టి ఇక్కడ పది మందే ఒకసారి చూస్తుంటారు ఇప్పుడు పదో పదకొండో వాడు వచ్చి చూస్తున్నారు తోమ తోమ అప్పుడు వస్తున్న తర్వాత వచ్చినాకేమైంది గనుక చూడండి తక్కిన శిష్యులు అంటే పది మంది చెప్తారు తోమతో మేము ప్రభుని చూస్తున్నామంటే తోమ ఏమంటున్నాడు అతడు నేను ఆయన చేతులు మేకుల గుర్తులను చెయ్యి నమ్మను నేను ఆయన గాయల చెయ్యి పెడతానే గాని నేను నమ్మను అని అంటున్నాడు మీరు చూసినట్టు కానీ నేను నేను ఆయన గాయలలో చేయబెడితే నేను నమ్మని అంటున్నాడు తోమా అప్పుడు ఏం జరిగిందో చూడండి ఎన్ని దినంల తర్వాత ఎనిమిది దినంల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు అప్పుడు ఉండే పదకొండు మంది ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు ఈ థర్డ్ టైం పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు ఏం జరిగింది చూడండి తలుపులు ముయ్యబడ్డాయి తాళలేశ్వర లోపల భయానికి చూడండి తలుపులకెళ్ళి వచ్చేసండి ఏసు ఆయన దేవుడు కాదు ఆయన సమస్తం సాధ్యం ఆయన గొడలకి వెళ్ళి రావచ్చు ఎక్కడికెళ్ళి రావచ్చు కానీ ఎప్పటిలాగ కనిపించాడు అక్కడ ఒక స్థలంలో కనిపిస్తాడు ఆయన తలుపులకి వెళ్ళి రావడము గోడలకి రావడం మన ప్రభు చెయ్యడానికి డైరెక్ట్ గా వచ్చే దేవుడు మీరు తలుపులు భయపడి కానీ నేను లోపలికి వస్తాను మీరు ఇంకా భయపడడానికి వీల్లేదు మీకు సమాధానం అంటాడు అప్పుడు ఏమైంది మీకు సమాధానం కలుగును గా అని చెప్తున్నాడు మూడోసారి అంటాడు మూడు మూడవ సారి మీకు సమాధానం కలుగునుగానే శిష్యులు వస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు ఎందుకు భయపడతారు నేను సజ్జీవుని మీరు ఇంకెందుకు భయపడతారు ఇంత మంది సాక్షిస్తారు ఆయన ఇప్పుడు ఏం జరిగింది తోమ చెప్తున్న చూ తర్వాత తోమను చూసి నీ వేలు చాపి ఇక్కడ ఇప్పుడు చూడు నా గాయాలు చెయ్యబెట్టు నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి అవిశ్వాసివిగాక విశ్వాసిగా ఉండమా నేను అంటే మీరు ఒకరు అర్థం చేసుకోవాలా కళ్ళతో చూస్తేనే విశ్వాసం రలుస్తుంది అంటారు కదా అది కాదు సేవ దేవుని భేటి జీవితం ఆ విశ్వాసం అంటే కళ్ళతో చూసేది గానే కాదు చూసి నమ్మిన వాణి కంటే చూడక నమ్మిన వాడానికి చెప్పింది వాక్యం తోమతో అంటాడు తోమ చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన ధన్యుడు కదా ఎంతమంది చూడక నమ్మినా చెప్పండి ఏ స్టౌన్ మనం అంతా నమ్మినా అట్లానే తర్వాత చూసినాం నేను నేను చాలా సార్లు చూసినా మూడు సార్లు చూసిన దర్శనంలో ఏ ఆయన శిల మరణాన్ని నేను చూసిన చాలాసేపు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు చూసిన దర్శనం ఆయన శిల మీద నేను చూసినా దానికి నేను కూడా సాక్ష్యం ఈ బైబుల్లో ఉన్న వాళ్లే కాదు నేను కూడా ఆయన చూసిన దాని తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన రాజులకు రాజుల్లాగా తీర్పు తీర్చేవాడు ఆ దర్శనం కూడా నేను చూసిన ఒక ఆయన కిరణం చూసినప్పుడు వచ్చు కాబట్టి ఇట్లాంటి అన్ని దర్శనం మనకి ఇస్తాను ఆయన సజ్ఞానం సాక్షిస్తాం మనం కానీ బయటకి ఎట్లా చూపిస్తాను మనం అంతా విశ్వాసం ఉన్నాం కాబట్టి నేను చెప్పే వాటిని మీరు జాగ్రత్తగా వింటారు నమ్ముతారు కానీ బయట వాడికి తెలియదు కదా వాడు ధర్మశాస్త్రానికి క్రింద ఉన్నాడు కదా మనమేమో లోపాలు ఉన్నాం వాడు బయట ఉన్నాడు వానికి ఎట్లా చెప్తాను వాళ్ళు చూపించాలి కదా ఆయన జీవం దేవుడు ఈ లోకంలో ప్రతి మతంలో ఉన్న దేవుళ్ళు దేవతలు వాళ్ళ సమాధులు ఉన్నాయి ఈ రోజుకి వాళ్ళ సమాధులు ఉన్నాయి ఈ రోజుకి వాళ్ళు లేచిండ్రా సమాధులు లేయలే ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు కాబట్టి ఈయన ఒక్కడే దేవుడు ఎందుకంటే ఈయన సమాధి లేదు ఈరోజు ఆయన తిరిగి లేచిండు కాబట్టి మనం నమ్ముతున్నాం ఆయన దేవుని అనేసి ఎందుకంటే దేవునికి సృష్టిలో మరణము మీద అధికారం ఉంటది ఇంకా ఎవరికి లేదు అధికారం అందరు కావాల్సిందే అందరూ సమాధి కావాల్సిందే ఆయన ఒక్కడే దేవుడు ఎందుకంటే ఆయన ఒక్కొక్కనికే ఆ అధికారం ఉంది దేవుడు ఒక్కడే పుట్టించగలడు దేవుడు ఒక్కడే తీసుకోగలడు నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పిన వాడు ఆయన ఒక్కడే సృష్టిలో నా ప్రాణం పెట్టేటకు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం ఉందని చెప్పిన వాళ్ళలో ఎవ్వలేడు ఆయనొక్కడు తప్ప అందరు చనిపోయినారు చరిత్రలో చూస్తాం మనం దేవుళ్ళు అనుకున్న వాళ్ళు దేవతలు అనుకున్న వాళ్ళు అందరు చనిపోయారు బలహీనుల్లాగా నిస్సహుల్లాగా నా టైం అయిపోయింది అని చెప్పి రోజుల్లో ఉన్నారు కానీ ఒక్కడు కూడా బ్రతికిన వాడు మనకి ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు దేవుడి అసలే కాదు మన ప్రభు ఒక్కడే దేవుడు అన్న విషయాన్ని మనం పేర్లు తీసుకోవద్దు ఉండండి వాక్యం ప్రకటిస్తే మన ప్రభు ఒకడే సజీవుడు ఆయనకొక్కనికి అధికారం ఉంది దేవుడికి తప్ప ఎవరికి అధికారం ఉండదు మరణం మీద జీవం మీద ఆయనకొక్కనికే అధికారం ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఏం చూడండి ఒకే ఒకేసారి అది అది ఇప్పుడు చూద్దాం ఆరోవా సాక్షి ఆరోవ సాక్ష్యం యోను వార్త ఇరవై అవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆయన ఒకేసారి అందరికి కనిపించారు చూస్తున్నాం మనం అప్పుడు కొంతమందికి ఇప్పుడు కొంతమందికి అప్పుడు కొంతమందికి కనిపించి ఈసారి ఒకేసారి అందరికి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇరవై వచనం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోకలు ఉన్నప్పుడు తోమ వార్త కూడా ఉన్నారు అంటే ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు కాబట్టి తలుపులు ముయబడి ఉండగా ఆయన ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక కాబట్టి ఈసారి అందరూ ఒకేసారి చూస్తున్నారు తోమాకి సపరేట్ గా కనిపించడు ఈసారి అందరు ఒకేసారి చూస్తున్నారు దాని తర్వాత యువహాను సువార్త ఇరవై ఒకటవ మొదటి పద్నాలుగు వర్షాలలో ఆయన ఏడు మందికి కనిపిస్తుంది ఈసారి ఏడు మంది అపోస్తలు లేక శిష్యులకు కనిపిస్తుంది చూడండి ఏసు ముతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై ఇది మూడవసారి చదువు వారు వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురు పేతురును? పేతరు యోహాను కుమారు యోనా కుమారుడా యోహాను కుమారుడా కాబట్టి ఆయన ప్రేమ మీరు నిజంగా ప్రేమిస్తారనేసి కనిపిస్తున్నారు అందరు ఏడు మంది శిష్యులు ఉన్నట్టు మనం చూస్తాం పదకొండవ పద్నాలుగో వచనం వరకు వచ్చినప్పటికి వాళ్ళందరు ఏడు మంది ఉన్నారని అక్కడ చూస్తాం సరే ఇప్పుడు మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎంత చూడండి మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు పదహార వచనం ఇరవై వచనం పదహారు ఇరవై పదకొండు మంది శిష్యులు తమకు నిర్ణయించిన గడియలో కొండ యుద్ధకు వెళ్లిర ఏ కొండది ఒలివలం అనే కొండ వారు ఆయన చూసిండ్రు చూడండి చూడండి ఏం చేసిండ్రు ఎందుకు పోతారు అంతవరకు మ్రొక్కలే అంతవరకు మ్రొక్కలే ఆయనతో పాటు తిరిగిండ్రు ఆయనతో పాటు తిన్నారు అన్ని చేసిరు గాని ఆయన మ్రొక్కినట్లు ఫస్ట్ టైం చూస్తాం ఇక్కడ ఎందుకో తెలుసా శిష్యులు గుర్తుపట్టిండ్రు ఈయన దేవుడు అని అర్థమవుతుండ్రా దేవుడిని తప్ప ఎవరిని మొక్కం మనం శిష్యులు ఎప్పుడు గుర్తుపట్టిండ్రు ఈయన సజీవుడు ఇన్నిసార్లుగా అనిపించింది మనకి ఒకసారి అనిపిస్తే బ్రహ్మా అనుకోవచ్చు కదా కాని ఇన్నిసార్లుగా అనిపిస్తే ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది కాబట్టి ఆయన మొక్కినట్లు మనం చూస్తున్నాం కాబట్టి యేసురావు దేవుడు అని ఇక్కడ ఇంకొకసారి మనం చూస్తున్నాం ఆయన దేవుడు కాకపోతే వాళ్ళు మొక్కరు సాగుల పడి వాళ్ళందరూ పదకొండు మంది మొక్కినట్లు చూస్తాం ఎక్కడా చూడండి ఎప్పటికైనా ఉంటారు కొంతమంది మనతో పాటు ఉండే వాళ్ళు సందేహించేట అనుమానించేటోళ్ళు వాళ్ళందరూ ముఖ్యలు గాని కొందరు సందేశించి సందేహించినట్టే అనుమానించు అంతేనా చూడండి నాకు సర్వాధికారం వేయబడింది ఎందుకు అనుమానిస్తుంది నన్ను పర్లోక మందు భూమి మీద అంత అధికారం కంప్లీట్ అధికారం నాకు ఇచ్చింది దేవుడు ఇంకా నన్ను ఎందుకు అనుమానిస్తానంటున్నాడు కాబట్టి లూకాగ అధ్యాయం లూకాత ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం త్వరగా ఎంతో ఆనందంతో మా ప్రభువు సజ్జుడని శిష్యులు అందరూ చివరికి మరోసారి చూస్తున్నారు అపోస్తకాలం మొదటి అధ్యాయం అపోస్తకాలం మొదటి అధ్యాయము నాలుగు వచనం చూడండి చివరిగా చివరిగా ఆయన మరలసారి కనిపిస్తుండే వీళ్ళకి ఇది తొమ్మిదవసారి లేక పదవసారి ఆయన మరల వారికి కనుసుకొని ఇలాగ ఆజ్ఞాపించి మీరు ఎరుసలేం నుండి నా వలన నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి దేని మీకు పరసాత్మ అభిషేకం ఇవ్వబోతున్నాను ఎరుసలేంకి వెళ్లి కనిపెట్టండి అని చివరిగా ఒకసారి చెప్పి ఇంకా పరలోకంగా వెళ్లిపోయినట్టు మనం చూస్తున్నాం కాబట్టి పది సార్లు అనేక మందికి ఇక్కడ కనిపించినట్టు మనం చూస్తాం అయితే ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్ళతో పాటు దగ్గర అంటే వీళ్ళందరూ దగ్గర దగ్గర ఐదు వందల ఇప్పుడు నేను మీకు ఇంకొక చూపించబోతున్నాను ఇంకొక సాక్ష్యం ఐదు మంది ఒకేసారి ప్రభుని చూడడం నేను మీకు చూపిస్తాను వాక్యము అయితే ఈ శిష్యులలో పాటు వీళ్ళతో పాటు కవులు అనే భక్తుడు లేడు ఆయన అప్పటికి ఇంకా దేవుని సేవలకు రాలే ప్రభు నమ్ముకోలే ఆయన చాలా లేట్ గా ప్రభు నమ్ముకున్నట్టు మనం చూస్తాం దేవుని వాక్యంలో అయితే ఆయన అప్పటికే బైబుల్ బాగా చదువుకున్నవాడు పెద్ద పెద్ద భక్తుల దగ్గర బైబుల్ గురించి నేర్చుకున్నవాడు కానీ ఆయనకి ఇంకా రక్షణ అనుభవం రాలే బైబుల్ని ప్రభుని తెలుసుకోవాలి ఆయన కానీ దమస్క మార్గంలో పోయినప్పుడు ఆయనకి దేవు ప్రభు దర్శనం కల్పించడం మధ్యాహ్న కాలంలో ఆయన కళ్ళు పోవడము దాని తర్వాత అనని ప్రార్థన చేయడం ఆయన కళ్ళు రావడము వాప్సం పొందడము దేవుని సేవ చేయడం అవన్నీ చూస్తాము అయితే పౌలు తీర్మానించుకుంటాడు నేను నా జీవితాంతాన్ని ఇంకా నేను సేవ చేస్తా అని తీర్మానించుకుంటాడు గాని నేను అనేక ప్రాంతాలకు పోయి ఆయన సజ్జలను ఎట్లా చెప్పగల నేనైతే చూడలేదు మధ్యాహ్నం పూట వెలుగు చూసిన కానీ ప్రభుని చూడలే వెలుగును చూసినా ప్రభు స్వరం విన్నా కానీ ఆయన నిజంగా చనిపోయి తిరిగి లేచనేసి నేను ఎట్లా ప్రజలకు చూపించగలను రకరకాల దేశాలకు నేను పోయి సేవ చేయబోతున్నాను త్వరలో నేను రకరకాల పట్టణాలకు పోయి సేవ చేయబోతున్నాను ఎవడని అడుగుతే నేను ఎట్లా రుజువుపరచగలను అనేసి పౌలు ఏం చేస్తారంటే ఆయన చరిత్ర చదివినప్పుడు ఆయన ఎరుసెంకి పోయి ఆ ఏలో చనిపోయి తిరిగి లేచినాక ఎంతమంది కనిపించండ్రో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తారు ఆయన తెలుసు మీకు తెలుసా కదా తెలియదు ఉంది చెప్తున్నా ఇక్కడే ఉంటాయి అన్ని కానీ మనం చదవాము ఎందుకంటే మన మైండ్ ఆ రోజుకి ఇవ్వని అనుగ్రహించబడలేదు ఇంతకాలం దాచిపెట్టే దేవుడు ఎందుకు మీ ఈ రోజు అనుగ్రహించబడాలని ఈ రోజు ఇచ్చినాక మీరు వదిలేస్తారు దాన్ని ఈ రోజు వదిలేస్తే మీ దానికి మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీకే తెలియదు నాకు తెలియదు ఇంకొక పది సంవత్సరాలకు మీరు మీ దగ్గర రావచ్చు అంతవరకు ఎంతమంది మీలో ఉంటారు కూడా నాకు తెలియదు అంతమంది ఎంతమంది మాలో ఉంటారు కూడా మీకు తెలియదు ఈ రోజు వచ్చిన వాక్యము ఈ రోజు మీరు దాన్ని స్వీకరించకపోతే మీ ఆ వాక్యము ఎంతో దగ్గరికి వెళ్ళిపోయి చుట్టూ ప్రపంచం తిరిగి వస్తుందని ఉంది వాక్యం ఈ రాజ్య శువార్త సకల జిల్లాకు ప్రకటించబడినా కానీ కాబట్టి ఎంతమంది దగ్గరికి మనకు తెలియదు ఎవరెవరు దీన్ని స్వీకరిస్తారో మనకు తెలియదు కానీ ఆయనను ప్రేమించే వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా స్వీకరిస్తారు చూడండి కొరందీలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరత రాష్ట పత్రిక అధ్యాయము పదిహేనవ వచ్చనం చూడండి దేవుడు క్రీస్తు లేపనని ఆయన గురించి మేం సాక్ష్యం చెప్పినాం కదా ఈరోజు మృతులు లేపని ఎడలా దేవుడు ఆయన లేపలేదు మేమును దేవుని విషయమే అబద్ధం సాక్షి చెప్తున్నాం ఆయన నిజంగా లేకపోతే మేము చెప్పేది అంత వేస్ట్ క్రైస్తవ విశ్వాసమే వేస్ట్ అని చెప్తున్నాడు దానికి ముందు చూడండి మూడవ వచనం చూడండి పౌరులు చెప్తుండీ ఇప్పుడు ఆయన గురించి నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృత్యు పొందెను సమాధి చేయబడను లేఖ ప్రకారము మూడవ దిన లేపబడను ఆయన చూడండి ఇప్పుడు బాగా అర్థం ఇంకా ఎవరికి కనిపించిండ్రో పౌలు పోయి ఇంటర్వ్యూ చేసి చెప్తున్నాడు ఆయన ఎవరికి కనిపించిండో పౌలు పోయి అడిగిండి మీరు ఏశ్వర్తపాటు సేవ చేసిన కదా చెప్పండి ఎట్ట చూశారు మీరు ఆయన చనిపోయి తిరిగి లేసినాక మీరు ఎట్లా చూసారు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఏమంటుండీ ఫస్ట్ ఎవరు చెప్పి ఆయన కెఫాకు కనిపించాడు కేఫా అనే వ్యక్తి ఉన్నాడు కేఫా అని ఒక వ్యక్తి గురికి తర్వాత పన్నెండు గురికి కనిపించండు అటు పిమ్మట ఐదు వందల మంది సహోదరులకు సహోదరులకు ఎక్కువ ఐదు వందల కంటే ఎక్కువైన సహోదరులకు ఒకే సమయంలో కనిపించండు చూడండి భారతదేశం నాకు కలలో నీకు దర్శనంలో నీకు చెవులో అట్లా కాదు నీ గదిలో సోమ ఉంటే గదిలో పది మంది ఉంటే గదిలో కనిపించింది కాదు ఒకేసారి ఐదు కంటే మించి ఎక్కువ మందికి సహోదరులకు అనే కనిపించండు మీరు అనుకోచ్చు నాకు భ్రమ కలిగిందేమో నాకు మెంటల్ ప్రాబ్లమ్ ఏమో అందుకే నేను మెంటల్ గా చూసాను అని మీరు అనొచ్చు కానీ ఐదు వందల మందికి మెంటల్ ప్రాబ్లం ఉంటుందా వాళ్ళ ఐదు మంది మెంటలో ఒకేసారి అనిపిస్తే మెంటలో ఎప్పుడు అర్థం చేసుకుంటున్నారా ఆయన నిజమైన దేవుడు అందుకే ఐదు కంటే ఎక్కువ మందికి ఒకేసారి అనిపించింది ఉదాహరణకి ఇక్కడ ఐదు వందల మంది కూచురనుకోండి ఇక్కడ వచ్చి దిగిం అనుకోండి ఐదు మంది చూస్తే వాళ్ళు మెంటలో ఎట్టి పర్సలే కదా ఐదు మందికి ఒకేసారి అనిపించిందంటే వులు ఆ ఐదు వందల మందిని పోయి ఇంటర్వ్యూ చేసిండు చేసి కరెక్ట్ ఇన దేవుడే ఇప్పుడు నేను అందరికి పోయి చెప్తా ఎవరు కనిపించిండో ఇప్పుడు చూడండి కింద ఏమంటారు చదవం చూడండి వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచినారు కావాలంటే మీరు పోయి అర్చుకోండి కావాలంటే మీరు పోయి ఇంటర్వ్యూ చేసుకోండి వాళ్ళు ఇప్పటికి బ్రతికున్నారు అనేసి కొరంతి సంగతం చెప్తున్నాడు కొరంతి అంటే గ్రీస్ దేశంలో ఉండేది ఈయననేమో ఎరుసం లేఖలు వచ్చినాడు గ్రీసు దేశం ఎక్కడ ఎరుసలేం ఎక్కడ చాలా దూరం అవి దేశాలు రెండు దేశాలు గ్రీసు దేశాల చెప్తున్నాడు ఐదు వందల కంటే ఎక్కువ మంది ఆయనని ఒకేసారి చూసిండ్రు ఆయన నిజంగా సజీవుడు అని చెప్తే ఫరిదం స్వీకరించింది మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయం ఎంత మందికి ఆయన కనిపించుకున్నాడు అనేది ఆయన సజీవుడు అన్న దానికి ఇవన్నీ నిదర్శనం లాగున్నాయి ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చూపించబోతున్నా నాల్గవ ఆధారం ఆయన సజీవుడు అని చెప్పడానికి నాల్గవ ఆధారం ఏం ప్రభుని నమ్ముకొని వారు లేక అన్యులు అంటాం చూసినవా వేరే మతస్థులు ఈయన దేవుడు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఎవరంటే ఇక్కడ నేను రాసుకున్నాను వీళ్ళంతా చరిత్రకారులను ఉంది ఇక్కడ కొంతమంది చరిత్రకారులు అంటే చరిత్ర పుస్తకాలు రాసే వాళ్ళు ఆ రోజుల్లో యశ్ ప్రభు చనిపోయిన టైంలో ఒక చరిత్రకారుడు ఆ రోజులలో ఏం జరుగుతున్నాయో రోజు రోజు ఏం జరుగుతున్నాయో అన్ని పుస్తకం రాసుకున్నట్ట ఆయన పేరు జోసీఫస్ అని ఉంది ఇక్కడ ఈ జోసీఫస్ అనే వ్యక్తి ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాసిండు జూవిష్ ఆంటిక్విటీస్ ఆ బుక్ పేరు ఆ బుక్ లో చాప్టర్ ఎయిటీన్ లో ఆయన యేసు ప్రభు నిజంగా సమాధి చేయబడి తిరిగి లేచిండు ఆయన అనేక మంది కనిపించింది ప్రభుని నమ్ముకునేవాడు ఒక పుస్తకంలో రాసుకున్నాడు అని నిజంగా తిరిగి లేచిన దాని తర్వాత థామస్ ఎర్నాండ్ అనేవాడు రోమా చరిత్ర అనే ఒక పుస్తకం రాసి ఆ చరిత్ర పుస్తకంలో యేసు సజ్జీ రాసుకున్నాడు ఒక అన్యుడు దాని తర్వాత ప్రభు దేవుని నమ్మని కొంతమంది మన కాలంలో అంటే ఈ కాలంలో గత పది పదిహేను సంవత్సరాల ముగ్గురు దేవుని నమ్మని వాళ్ళు వాళ్ళ పేర్లు ఏమన్నా అంటే ఇక్కడ ఫ్రాంక్ మోరోర్ దాని తర్వాత లీ స్ట్రోబోల్ దాని తర్వాత జోస్ జాస్ మెక్డోవెల్ జార్ మెక్డోవెల్ ఫ్రాంక్ మొరోర్ లీ స్ట్రోబోల్ జార్జ్ మెక్డోవెల్ వీళ్ళందరూ ఏమంటాము హేతువాది హేతు హేతువాదులు అంటే దేవుడిని నమ్మని వాళ్ళు ఈ దేవుడి నమ్మని వాళ్ళు ఏసరావు నిజంగా లేయలేదు అని రుజువు చేయడానికి వరకు వాళ్ళు ఏం చేశారంట చరిత్ర ఓడిండ్రంట చరిత్ర పుస్తకం రాస్తుంటే వాళ్ళు చివరికి ఆ పుస్తకం ముగించేటప్పటికి మనము ఆయన లేడు అని ఆయన బ్రతకలేదు ఆయన జీవించలేదని రాదాం అనుకుంటే వాళ్ళకన్నీ ఆయన బ్రతికినట్లే ఆధారాలు దొరికినాయట వాళ్ళ పుస్తకాలు రాస్తారు ఆ రెండు పుస్తకాలు చదివాను అప్పటికి ఎప్పటికో కాబట్టి దేవుడిని నమ్మని వాళ్ళు నిజంగా ఆయన లేయ్యలేదని చరిత్ర తోడుతూ ఆయన చేత ఆయన నిజంగా సజ్జడని బుక్స్ రాసి దేవుడిని నమ్మని వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు చివరికి హలలియ దేవుడు లేడు అన్న వాళ్ళు లేడని రుజుపరచడానికి పోయి ఆయన చేత పట్టబడి ఆయన దొరికించుకున్నాడు ఆయన వాళ్ళకు దొరికించుకున్నాడు మీరు లేనంటున్నారు ఎట్లా లేనంటారు నేను సజీవుణ్ణి మీరు ఎట్లా లేనని రుజు పరుస్తారు నేను ఉండద్దు కదా కానీ నేను కదా మళ్ళీ మీరు ఎట్లా రుజువుపరచగలరు లేడని అప్పుడు వాళ్ళు పట్టబడి వాళ్ళు ఏష్టోని నమ్ముకున్నట్లు మనం ఇక్కడ చూస్తాం చివరిగా మీకు ఒకటి చెప్పేసి వాక్యాన్ని ముగించుకుంటున్నాను చివరిదిగా ఏందంటే ఆధారం ఎవరైనా చెప్పగలరా ఆయన సజీవుడు అన్నదానికి నువ్వు నేనే సాక్ష్యం రుజుపరచగలవా నువ్వు నేనే సాక్ష్యం ఆయన సజ్జడు అని చెప్పాలరా నువ్వు చెప్తావాయి వీళ్ళు ఇంతమంది ఇంతమంది సాక్ష్యం ఉన్నారు కదా ఇన్ని చూసినా ఇప్పుడు చాలా చూసినాం కదా సాక్ష్యాలు ఆయన సజ్జడు అని చెప్తున్నారు ఈరోజు అవన్నీ చూపించినాక ఇప్పుడు నేను చెప్తున్నా నేనే దానికి సాక్ష్యం నేనే రుజు పరుస్తున్నా ఎందుకంటే నేను ఆయనని కళ్ళ చూసినా నిద్రపోతు కాదు ప్రార్థన చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇరవై సంవత్సరాల క్రితం మధ్యరాత్రి నేను మోకాళ్ల మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన దర్శనంగా కనిపించింది ఆయన శిల మీద పడుతున్న వేదన నేను చూసిన కళ్ళారా ఓ నువ్వు కళ్ళ చూసినా కాబట్టి సాక్ష్యం నీకు కల నీకు దర్శనం కలిగింది కాబట్టి సజ్జనం చెప్తావా ఎన్న చెప్తారు చెప్పండి నిజంగా సజ్జనం అనే ఈరోజు మీరు సువార్త పని చేయాలా ఈరోజు నుంచి ఇంకా మీరు ఇంకా కూర్చుండేది లేదు ఇక్కడ ఆయన సజ్జీడు అనేసి స్త్రీలు శువార్త పనిచేస్తే మీరిక్కడ కూర్చడానికి వీల్లేదు స్త్రీలు గాని పురుషులు గాని మీరు పోయి అనేట్లా చెప్పాలా రుజువు ఆయన నిజంగా లేచిండు ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఇక్కడ చరిత్రలో అవన్నీ చరిత్ర ఆధారాలు కదా కథలు కావు అవి నిజంగా జరిగిన ఆధారాలు కాబట్టి ఆయన నిజంగా నిన్ను రుజువు నేను రుజువుపరుస్తున్నాను ఎందుకు నేను ఎన్నిసార్లు మరణించేవాడిని నాకు ఎన్ని యాక్సిడెంట్స్ అని ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చచ్చిపోయేవాడిని చివరికి మరణం నోట్లకు పోయి బయటకు ఏస్ ప్రభావా అని అర్వగానే టక్ కరెంట్ పోయి పట్టేసింది అది హై వోల్టేజ్ ఫోర్ వోల్ట్స్ ఎంత ఉంటుంది తెలుసు కదా వాటర్ హీటర్స్ పెద్ద బాయిలర్ అది పెద్ద బాయిలర్ వాటర్ హీటర్స్ ఎలిమెంట్స్ కరెంట్ తీసేస్తాను అనుకోని నేను ఎలిమెంట్స్ ఉడబెరుతున్నాను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అరవైలో ఆ ఎలిమెంట్స్ ఉడబెరికి కోటి పోయి కొత్త ఎలిమెంట్స్ తీసుకురావాలి ఎందుకంటే కంపెనీలో వర్క్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాను మందుల కంపెనీలో నాకు గ్యాపకు ముందు బాగా నేను ఫ్యూజ్ ఊడబెరికినా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అవి నట్లు పెట్టాను ఇంత పెద్దగా ఉంటుంది అది హీటర్స్ లోపాలు ఉంటాయి బాయిలర్ లో హీటర్స్ తీస్తే కరెంట్ ఎట్లుందో అర్థం కాలేదు వేసి కొడితే అంత పైకి గాలిలో గాలి ఎగిసిపోయి తన్న గొడవ కొట్టుకొని అట్లా కులబడ్డ నేను ఆ రోజు చచ్చిపోవలసింది నేను దేవుడు ఇంకోసారి ట్యూబ్లైట్ రిపేర్ చేస్తుంటే ట్యూబ్లైట్ పట్టుకునే నేను ఇంకా ఫ్రేమ్ వదుతలేదు పెద్దగా అరిసి అక్కడి నుంచి పడ్డ మంచం మీద పడ్డా బండ మీద పడితే తలకాయ మీద మంచం మీద పడ్డ ఆ ఫ్రేమ్ ఫ్రేమ్ వైర్లు వైర్లు ఊడొచ్చినాయి గొడవలకే అది అటే సచిపెట్టాను నేను అనొచ్చు అర్థమవుతుందా ఆయన సజ్జుడు కాబట్టి నేను ప్రతికింపజేసాను ఎన్ని కార్ యాక్సిడెంట్స్ అయ్యాయి సచిపోయిన వాడిని ఒకసారి అపోలో హాస్పిటల్ నుంచి కిందికి వస్తున్నా మోటార్ సైకిల్ మీద స్పీడ్ గా ఒక పెద్ద కుక్క వచ్చిందని నా మోటార్ బైక్ పడింది పెద్ద కుక్క అక్కడ గొప్పోళ్ళు పెద్ద పెద్ద కుక్కలు ఇంత పెద్ద కుక్కలను సాక్కుంటారు అది ఎట్లనో తప్పించుకుని ఇంటికెళ్లి బయటకు పరిగెత్తుకుంటే వచ్చింది నేను మంచి స్పీడ్గా పోతున్నాను ఇట్లా స్లోప్ లో ఉంది గుట్ట మీద నుంచి జరుగుతున్నా మంచి స్పీడ్ ఉంది ఎంపీ రోడ్ గా పోతున్నాను ఆఫీస్ పని నుంచి వేరే యూనివర్సిటీ పోతున్నా ఆ కుక్ వచ్చిన టైర్ కింద పడకే నేను గాలిలోకి వెళ్ళిపోయినా గాలిలోకి వెళ్లి ఆడి నుంచి పడ్డా రోడ్ మీద హెల్మెట్ ఉంది ఇది క్రాక్ ఇచ్చింది మోక్రాలు అన్ని మొత్తం ఇట్లా మాంసంగా అనిపిస్తుంది ఇక ఎవరు లేరు ఎంపీ రోడ్స్ బండి ఎక్కడెక్కడ దొర్లకుండా పోయింది అది చాలా స్పీడ్ ఉంటాయి కాబట్టి కుకరానే రానే సడన్ బ్రేక్ చేసిన సోమారు సాల్ట్ అయి పడితే ఆ రోజు దేవుడు నన్ను బ్రతికింపజేసింది అట్లా అనేక సార్లు దేవుడు నన్ను బ్రతికింపజేసింది చిన్నప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నాకు దీర్ఘకాలం రోగం ఉండే పాలు తాగితే పడకపోయాడు ఆ రోజుల్లో మందులు లేవు డాక్టర్స్ లేవు హైదరాబాద్ లో సిక్స్టీస్ గురించి మాట్లాడతాడు సిక్స్టీ లో పాలు తాగితే పుండ్లు అయిపోతాయి నా మన చిన్న పుట్టిన పిల్ల వాటికి పాలు ఆడపక్కకుంటే ఏం తాగుతారు తాపే తాగుతుంటే పుండ్లు అయ్యేది మొత్తం తల నుంచి అరికే వాళ్ళకి పుండ్లు పగిలి అంత రక్తాలు గారే నాకు స్కూల్కి పోయిపోయేవాడిని నేను మొత్తము చాప దగ్గర వాసన వచ్చాడు ఆ పుండ్లన్నీ మాంటే చాపకెట్లయితే పొట్ట వెళ్తుందో అట్లా పొట్టేయలేదు నా శరీరం మేకలు అంత భయంకరమైన జీవితం కానీ నన్ను స్వస్థపరిచింది వేసుకోవ్ ఏ డాక్టర్లో చేయలేదు ఆయన సజీవుడు అనేసి నేను సాక్షినివ్వగలుగుతున్నా నీరొచ్చు అర్థమవుతుందా ఆయన నిజంగా బ్రతికున్న దేవుడు కాబట్టి నన్ను స్వస్థపరచగలిగిన చనిపోయిన దేవుడైతే స్వస్థపరచకపోయేవాడు కాబట్టి నన్ను స్వస్థపరిచిన దేవుడు నన్ను కాపాడే దేవుడు నన్ను మరణి మరణం నుంచి మరణం నోట్ల నుంచి బయలుదేసుకొచ్చిన దేవుడు ఆయన సజీవుడు కాదా ఖచ్చితంగా సజీవుడే మిమ్మల్ని అందరిని ఇక్కడ జమ చేసి అంటే సజీవుడు కాదా మీరందరు దానికి సాక్షులు కాదా వాళ్లే కాదు బైబుల్లో ఉన్న వాళ్లే కాదు సాక్షులు మన కాలంలో ఈ కాలంలో నువ్వు నేను సాక్షిగా ఆయన సజీవుడిని రుజువుపరచాల నువ్వు రుజు పరచకపోతే నీ సేవ జీవితం వృధా నీ విశ్వాసం పనికిరా ఒంటిగా ఉండి మృతం అయిపోతుంది ఈ రోజు నుంచి తీర్మానించుకోండి మీరు మధ్యలోనే మరేలాగా సువార్త పనిచేస్తారా ఆయన చనిపోక ముందు కూడా ఒక స్త్రీ సువార్త పనిచేసింది సమరాయ స్త్రీ ఆమె పోయి నాలోని తీసి చూపించినవాడు ఈయన మెసయ్య కాదా అంటే పఠనం పఠనం మొత్తం మారింది ఒక స్త్రీతో వ్యభిచారం ఉన్న స్త్రీ ఆమె ఒక వ్యభిచారిని రక్షణ పొంది సువార్త ప్రకటిస్తే వ్యభిచారి మాట్లాడను నమ్ముతడా ఎప్పో పక్క జరుగు మాట నువ్వేం చెప్పొచ్చున్నావు నువ్వు జీవించే విధానం ఏంది అని కానీ ఆమె పోయి పట్టణానికి పోయి సమరయ్య పట్టణానికి పోయి సువార్త చెప్తే పట్టణం పట్టణం రక్షణ పొందింది మీరు తీర్మానించుకోండి ఈ రోజు నుంచి నేను మళ్ళా ఈ ప్రాంతానికి రాకపోవచ్చు ఈ సిస్టర్లు ఎంతకాలం బ్రదర్లు ఎంతకాలం వస్తారో నాకు తెలియదు మీ దీని తర్వాత మళ్ళా మీకు ఇటువంటి వాక్యాలు చెప్పేవాళ్ళు రాకపోవచ్చు కాని ఇవన్నీ విన్నా మీరు దీనికంటే మించి ఆయన సజీవుడని సాక్ష్యం వాక్యం చెప్పే వాళ్ళలాగా తయారు కావాలి మీరు ఈరోజు నుంచి నేను ఏం చేస్తునో నాకు తెలియదు నేను చూస్తున్నాో నేను వింటానో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎక్కడ పోతానో నాకే తెలియదు ఎక్కడ పిలుస్తే అక్కడికి వెళ్ళిపోతుంటాను ఏ పట్టణానికి పిలిస్తే ఏ సిటీకి పిలిస్తే ఏ ఊరికి పిలుస్తే ఆంధ్ర దిక్కు పిలుస్తా ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇంకెక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళిపోతాను మళ్ళీసారి ఈ ప్రాంతానికి వస్తానో కూడా నాకు తెలియదు అర్థం అది దేవుని విధానం నా నేను వచ్చేవాడిని కాదు ఆయన నడిపిస్తే వచ్చేవాడిని కాబట్టి ఈ రోజు నేను వచ్చినంటే ఖచ్చితంగా నా తట నేను కానే కాదు ఇది ఖచ్చితంగా ఆయన తీర్మానం ఆయన తీర్మానించుకొని సమస్తం ఆయన మూలంగానే కలిగాను కాబట్టి ఆయన ఆగే లేకుండా ఏది నెలవేరదు కాబట్టి ఆయననే మనల్ని నడిపించండి ఈరోజు ఈ దినము మనమందరం ఈ వాక్య స్వీకరించాం సజీవుడు వాళ్ళేదో చూసింది కాదు మనమందరం చూసిన వాళ్ళం మీరంతా కష్టాల నుంచి విడుదల పొందినంటే మీ ఓడిచ్చాడు విడుదల ఏ స్ప్రూబే ఆయన సజీవుడు కాకపోతే మీకు విడుదల వచ్చాడుదా ఖచ్చితంగా రాకపోయాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఈ సత్యాన్ని స్వీకరించిన మీరు ఇంకా మీ యొక్క పనుల నిమగ్నం అని ఉంటారా మీ పనులు మీరు చేసుకోండి మీరు టీచర్ అయితే టీచింగ్ పని చేసుకోండి స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ కాలేజెస్ పోండి ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఉద్యోగాలు పోండి ఆయన సేవ మట్టు చేయకుండా మానకండి ఎందుకో తెలుసా ముగిస్తున్న వాక్యం క్రీస్తుని ప్రకటించకపోతే మీకు శ్రమ పౌలన్నాడు నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు మళ్ళీ ఆయనకు ఒక్కరికేనే శ్రమ మీరంత సుఖంగా ఉంటారా ప్రకటించకుండా ఉత్తగా పాట పాడుకుంటే మీకు శ్రమరా ప్రకటించకుండా హలలిగా పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటే మీకు శ్రమ తప్పదా తప్పక మీకు శ్రమ వస్తుంది కాబట్టి మీరు శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ఈ వాక్యాల అనేకలకు ప్రకటించడం నేర్చుకోండి ఈ రోజు నుంచి అటువంటి నూతనమైన అభిషేకం దేవుడు మీకందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తాయి ఇప్పుడు కళ్ళు కూసుకోండి కొత్త చేతులెత్తి దేవునికి వదనాలు చేద్దాం ఫస్ట్ ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చింది దేవుడు ఇటువంటి దినం ఇంకొకటి ఉండకపోవచ్చేమో కానీ ప్రభు మనకి ఇచ్చింది ఈ రోజు కాబట్టి చేతులెత్తి దేవునికి వదనాలు చేద్దాం కొద్దిసేపు ఆయనను ఆరాధిద్దాం ఆయన శృతిస్తాం ఎందుకంటే శిష్యులు ఆయన ఆరాధించారు మనం కూడా నన్ను ఆరాధించాలా శృతించాలా గణపరచాలా సైతాన్ని ఓడిపోవాలా హాల్లియ వాడు ఎప్పుడు గెలవలేదు సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు ఏ రోజు వాడు గెలవలేదు వాడు గెలిచినా అనుకున్నాడు కాని వాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాడు మన ప్రభు ఎప్పటికీ గెలుపు నిందినవాడు మరణం మీద సమాధి మీద గెలిచిన వాడు మృతులలో నుండి లేచిన వాడు ఫస్ట్ ఆయననే ఈ సృష్టిలో ఆయన మృతుల నుంచి లేచిండు కాబట్టి మనం కూడా మృతి పొందినాక లేస్తాం మనం ఆల్రెడీ ఆయనతో పాటు సమాధి చేయబడ్డ వాళ్ళం మరణించిన వాళ్ళం మనం ఆయనతో పాటు తిరిగలేసిన వాళ్ళం ఇప్పుడు ఆత్మలో ఉన్నాం మనం శ్రీవును పర్వతం మీద గొరపిల్లతో పాటు మనం ఇప్పుడున్నాం ఈ క్షణం మన శరీరాలు ఇక్కడ ఉన్నాయి కాని మన ఆత్మలు శ్రీవును పర్వతం మీద ఏసుకులతో పాటు ఉన్నాయి ఈ క్షణం మీ హృదయం చూసుకోండి i give you all the glory lord I magnify your name I glorify the name i sanctify the name hallelujah thank you jesus thank you lord hallelujah i give you all the glory lord hallelujah rashi dalare zari verba dalare zari ka bere shmazalare de bere de bere zaba halleyo anishkari mahari dalare zari alban santa badesh dalare zari సన్నిధిలో ఆరాదిమో యేసు సన్నిధిలో ఆరాది నమో యేసు సన్నిధిలో ఆది Jehovah Yesu di sanidilo aradin cedamo hallelujah hallelujah aradin cedamo hallelujah hallelujah aradin జనో చేతుల పైకీ ఆరాది జ నమో చేతుల పైకీ ఆ రాది ARA DIN CHE DAMO CHE TULAN PHAY KETTI ARA DIN CHE DAMO HALLELUYA HALLELUYA ARA DIN CHE DAMO HALLELUYA HALLELUYA కళ్ళు మూసుకోండి నేను మీకు అందరి గురించి ప్రార్థిస్తున్నాను మీ హృదయంలో అనుకోండి మీ సమస్యల గురించి మీ కష్టాల గురించి మీ బాధల గురించి ఆయన మూడనాడు తిరిగి లేచిండు కాబట్టి విజయం అనుగ్రహించిండు ఆ విజయాన్ని మన చేతిలో పెట్టిండి నేను రోమరాష్ట్ర పత్రికలలో మనం చూస్తాం ఆయన మరణం మీద శాప మీద పాప మీద రోగంల మీద విజయం పొంది ఆ విజయాన్ని నీ చేతిలో పెట్టిండు నువ్వు వాడుకో ఈ రోజు నుంచి ఏసు క్రీస్తు నామాంన ఈ ఎర్నాడు బిడెన్ గొప్ప సాక్షన్ సల సేపడండి ఆశ్రించండి చేసిన ప్రతి పనులు విజయం దయచేసి మీరు సేవ చేయాలి అనేక మీకు ప్రకటించాలశ్రంచి మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోండి నీతి సత్యాన్ని తయారు చేయండి నూతన అభిషేకండి లైఫ్ స్థిరపరచండి నీ పరపు శాస్త్ర పెట్టుకోండి అభిషేకించి వికృప జ్ఞాపకం చేసుకోమని సంప్రదాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం చేసిన ప్రతి పనులలో విజయం దయచేసి అప్పులు తీర్చి మీరే మహిమనుందం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశ్రంచి తన రీసెర్చ్ వర్క్ కంప్లీట్ చేసుకోగ్న తన జీవితాన్ని స్థిరపరచామని యేశ్రీస్ అన్న ప్రార్థిస్తున్నాం ఆమెకు గొప్ప సేవ చేయాలని ప్రభావ ఈ లోకం తక్కువ చూడకుండా తన తలనొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం క్రితన్ సైతన i command you to get out of her body right now in jesus precious name pray by niti thadi illabeka rakshana di praroksha chey sasthanga marchondi naina medala chettu kancheyendi rakshana maaru nadpinchhi goppa saakshalu betkonmani esa na prarthisnam meda chettu kancheyendi tana bhavishyathna silbi tana chadrala saakondi college education ki povalla higher studies nadpinchandi ni goppa saakshalu betkon mere mahabrandham prarthisnam hallelujah thank you lord jesus i give you all the glory sisteru da vanchanti chelli lothananga abhishekinchandi meethi satyanni prakatinche goppa saakshalu ga put come on praise mm -hmm. is very tough infirmity is very tough disturbance ఐ టమెంట్ యూ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభావని మీ కొరకు సాక్షన్ ఎత్తుకోవాలని ప్రార్థిస్తున్నాం తీర్చండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు నూతన అభిషేకం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ఈ ప్రాంతాన్ని భూతాల క్రిందా వీళ్ళ సేవలో హలలు మైనందం అని ప్రార్థిస్తున్నాం నూతన అభిషేకించమని ప్రార్థిస్తున్నాం పర్వకొప్పు జ్ఞానాన్ని అనుగ్రహించండి ధైర్యంగా ప్రకటించండి ఇస్తూ అభిషేకం మీరు సజీవులు ప్రభు అనే రుజువు అటువంటి సేవలు నడిపించి తన బిడ్డల జీతాలు స్థిరపరచామని ప్రార్థిస్తున్నాం సార్ నా ఆశ్రయించండి బిడ్డల భవిష్యత్తు ఆశ్రించండి మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రతి చోట మీ కొరకు శాస్త్రాల ప్రతి కష్టం నష్టం ఎదురు వెళ్ళిచ్చామని ప్రార్థిస్తున్నాం ఏ శిక్షణను ఆశ్రయించండి మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోండి మీరు భవిష్యత్తును ఆశించింది చేసిన ప్రతి పనిలో విజయం అనుగ్రహించి చదవాల సేపడండి చోటలు పెట్టుకోమని ప్రార్థించిన ప్రభు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించామని ప్రార్థించం ఏడా విఫలం కాడానికి వీల్లేదు ప్రభావ అన్ని ప్రార్థనలు మీ సన్నిజీ విశిష్టం ప్రభావ మీరు ఇంటి చుట్టూ ప్రతి బిడ్డ మీ యొక్క తోడు నడిపించి ప్రార్థిస్తుంది ఓ ప్రభావ మీరు నూతనంగా వీళ్ళందరినీ నడిపించి మీరు రాకరవారు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన్నాం తండ్రి మరణాత అపవాది పిల్లలకు ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఆమెన్ హలూయా అందరికీ వదనాలు